శ్రీగురుభ్యో నమ సహస్రశీరుషా పురుష సహస్రాక్ష తిష్టంగుల పురుష ఏేదుభూత్యవ్యం మృత్యేషన యేనాతిరోహతి ఏతావానస్ మ్యాగు పూరుష పాదో విశ్వాభూత్యామృత దివీ దోర్ధ్వ ఉదయి పురుష పాదోస్భవా తో విష్ం వ్యక్రామత్ శనేస్మాడజాయత విరాజో అధిపూరుషాతో అరిచ్యత పశ్చాద్మో పురపురుషేణి దేవాయ్ఞమతన్వత సంతో అసీరాజ్యం గ్రీష్మ ఇరీ సప్త్యాసన్ పరిధయ సప్తమిధేయంతన్వానా అబ్నన్ పురుషం పశు యజ్ఞం బరిషి ప్రోరుషామగ్రత దేవా అయజంత ధ్యార్షయ్చే అస్మాద్యజ్ఞాత్హుత సంభృతం పృషదాజ్యం ూగుస్తాశక్రే వాయం ఆరణ్యాంద్రామ్యాశ్చే తస్మాత్సూ సామాని ఛందాగుంసి జిరేతస్మాజుస్తస్మాదజాయత స్మాదశ్వా అజాయంతే కెచోభయాద గోహజ జజ్ఞిరేతస్ యరుషం వ్యదధు కతిధ్యకల్పయన్ ముఖం కమశాహూ కావు ూపా బ్రామణమాసీ బాహూ రాజన్యక్ర ద్యద్భ్యాగు శూద్రో అజాయతనసో జా చక్షు సూర్యో ంద్రశా రాయురత మాభ్యా ఆసీదంతరిక్ష శీర్ష్ణో సమవర్త్యాం భూమిర్దిశ్రోత్ర అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసు పారే चिधी ना कृप्वावदनु यदास्ते धाता पुस्ता मुदा जहारा विद्वान प्रद्वान्दिश्चतम विद्वानृत इहव न्य पंथा अयनाय యంతేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ హనాకమ్మహిమానస్చన్ పూర్వ సాధ్యా అభ్య సంభూత పృథివ్యైరస ఆచ విమ సమవర్తీ ష్టా విద్రూపేతి తత్పురుషస్ విశ్వమాజానగ్రే పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమరస్ తమేం విద్వామృత ఇహతి న్య పంథా విద్య జనాయ ప్రజాపతిరర్భే అంత అజాయమానో బహుధ విజాయత ీరా పరిజానం యోనిమ్ మరీచీనా పదమి వేధ సహ దేభ్య ఆతపతి పురోహిత పూర్వయో దేవేభ్యో జా మోరుచాయ బ్రాహ్మే Deva బ్రాహనయ దేవా అగ్రేతద్రువన్ యస్వై వంబ్రా ేవా అసను వశే శ్రీశ్లక్ష్మీశ్చరాత్రే పా క్షత్రం అశ్వినత ఇ అముం మనిషా మనిషాణ ోోరా వృణీమహేపత దైవీస్వస్తిరస్ స్వస్తిర్మానుషేభ్యూర్ధ్వంజిగాజం షిన్నోస్ విపదే చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి మనం ఇప్పుడు ఈ పురుష సూక్తానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ పురుష సూక్తంలో ఉండే కొన్ని విషయాల మీద చాలా ప్రాచీనమైన గ్రంథం ఒకటి ఓ పండితులు రాసింది నా దగ్గర ఉంది అనుకోకుండా లభించింది దాంట్లో ఆయన కొన్ని మంచి విషయాలు రాశారు అవి కూడా నేను చెప్తాను అది కాకుండా విద్యారణ్య స్వామి యొక్క భాష్యాన్ని అనుసరించి ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేద్దాము ఈ పురుష సూక్తము ఋగ్వేదంలో పదవ మండలములో తొంభదవ సూక్తం ఋగ్వేదాన్ని పది మండలములుగా విభాగం చేశారు మండలము అంటే ఒక వాల్యూమ్ కింద చాలా పెద్దది ఋగ్వేదం అన్నివేదాలు పెద్దవే చాలా విస్తారంగా ఉంటాయి దాంట్లో పది మండలములు ఉన్నాయి ఆ పది మండలాలలో పదవ మండలము దాంట్లో అనేక సూక్తములు ఉంటాయి ఆ పదవ తొంభై యవ సూక్తము ఈ కృష్ణ ఇది పురుష సూక్తం ఇది శుక్లయజుర్వేద వాద్యసనేయ సంహితలో కూడా ఉన్నది ఇప్పుడు మనం శుక్లయజుర్వేద సంహితలో నుంచే ఇషావాస్యోపనిషత్తులు చదివాం దాని వాద్యసినేయ సంహిత అని సో ఆ సంహితలో ఇది ముప్పై ప్రశ్నగా ఉన్నది మనం చదివిన ఈశావాస్యోపనిషత్తు నలభై అవ ప్రశ్న ప్రశ్న అంటే చాప్టర్ అనర్థం తర్వాత కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణము దాటి ఆరణ్యకానికి వచ్చినప్పుడు ఆరణ్యకంలో మధ్యలో ఉందిది ఈ ఆరణ్యకంలో కృష్ణ ఆరణ్యకం మన ప్రాంతంలో ఉండే యజుర్వేదం యొక్క పేరు కృష్ణ దాని ఆరణ్యకంలో పది పన్నాలు ఉన్నాయి పన్నము ప్రశ్న లేక చాప్టర్ పది ఉన్నాయి దాంట్లో ఇది మధ్యలో మూడో దాంట్లోనో దీంట్లోనో ఉంది ఈ ప్రశ్న ఈ పన్నానికి అది ఈ చాప్టర్కి చిత్తి పన్నము అని పేరు అది అలా ప్రారంభమవుతుంది చిత్ అని చిత్తి ఆ పదాలతో ప్రారంభమవుతుంది అందుకే చిత్తి పన్నము మీలో ఎవరైనా వినుంటారని ఆ మాట అన్నాను నేను దాంట్లో భాగంగా ఇది ఉన్నది ఈ పురుష సూక్తం దీనికి విద్యారణ్యస్వామి యొక్క వ్యాఖ్యానం ఉన్నది దానికి ఆయన ఇచ్చిన చిన్న ఇంట్రడక్షన్ ఏమిటంటే ఈ ఈ ప్రశ్నకి లేకపోతే ఈ మంత్రాలకి నారాయణ అని పేరు నారాయణము అని పేరు ఆ విధంగా దీనికి ప్రఖ్యాత ఉండదు ఒక పేరు ఇంకొక పేరు పురుష సూక్తము అని పేరు సో నారాయణము అనే పేరు మహా మహన్యాసంలో మధ్యలో దీన్ని చెప్తారు ఆ సందర్భంలో ఆ పేరు అక్కడ ప్రస్తావిస్తారు నారాయణ అని పేరు వచ్చారు ఈ మంత్రాలకి నారాయణ అని పేరు నారాయణ అని పేరు ఎందుకు వచ్చిందంటే నారాయణుడు అనే ఒక మహర్షి దీన్ని దర్శించాడు ఈ మంత్ర సమూహాన్ని అంచేత దీనికి నారాయణము అని పేరు వచ్చింది లేదా జగత్కారణుడైనటువంటి నారాయణుడు ఈ ఈ మంత్రములో వర్ణింపబడ్డాడు అంచేత దీనికి నారాయణము అని పేరు వచ్చింది అదే ఆ పేరు యొక్క లక్షణం దాని స్వరూపం ఇక పేరు పురుష సూక్తము సూక్తము అంటే ఒక దేవతని ప్రశం స్థుతించేటువంటి కొన్ని మంత్రములు సముదాయములకు సూక్తము అని పేరు ఇది ఈ భాగం కూడా అటువంటి సూక్తము దీంట్లో ఈశ్వరుడు పురుష రూపంగా స్థుతింపబడుతున్నాడు పురుష అంటే అర్థం మనం చూద్దాము వేదాంతంలో అర్థమే పురి పురుష అంటే పూర్ణత్వాత్ పురుష పూర్ణుడు దేవుణ్ణి పూర్ణుడు అనడంలో అభిప్రాయం ఏమంటే మనకి ఈ జగత్తు యొక్క అనుభవం ఎలా ఉందంటే మనలో మనకి పూర్ణత్వం అనుభవానికి రాదు ఎప్పుడూ అపూర్ణంగానే మనం ఉంటాం దేహం దృష్ట్యా మనస్సు దృష్ట్యా మనకు ఉండే అనుభవాలు ఏవి చూసినా అపూర్ణంగా ఉంటాయి అదేవిధంగా జగత్తులో ఏ అంశాన్ని చూసినా అది కూడా దేశకాలములో పరిధికి లోబడి ఉన్నట్టుగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది తప్పిస్తే అది దేశకాలములకు అతీతంగా ఉండే ప్రసక్తే లేదు దేశము కాలమును రెండున్నాయి స్పేస్ అండ్ టైం సర్వము దానికి లోబడి ఉన్నది దానిని దాటిది ఏదీ లేదు కాబట్టి ఈ విధంగా మనకి ఈ జగత్తు యొక్క అనుభవము వ్యక్తి యొక్క అనుభవము తన యొక్క అనుభవము ఈ రెండింటినీ మనస్సులో పెట్టుకుని ఈ హద్దులు లేక పరిచ్ఛేదములు ఏవైతే ఇవి లేని తత్వము ఈశ్వరుడు అని ఆ విధంగా ఆరాధిస్తారు కాబట్టి ఈశ్వరుడు పూర్ణుడు అని చెప్పడంలో అభిప్రాయం అది లేకపోతే పని కట్టుకుని ఈశ్వరుణ్ణి పూర్ణుడని ఎందుకు చెప్తాము అంటే మన యొక్క అపూర్ణత్వము ఆయనకు సంక్రమించదు అభిప్రాయం సో ఆ అర్థం పురుష శబ్దానికి లేదా పురుషేతే పూర్ణ పురుషేతే పురుష సో ఇది తల ఇది వైదిక సంస్కృతి యొక్క ప్రధానమైన ప్రతిపాదనము ఏమంటే ఈ పరమేశ్వరుడు పూర్ణుడైన పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడెక్కడో ఉన్నాడనే మాట కాదు పురి చేతే కురమునందు ఉన్నాడు కురము అంటే ప్రతి ప్రాణి యొక్క దేహమునకు పూరము అని పేరు అది వైదిక సంప్రదాయంలో ఉపనిషత్ సంప్రదాయంలో అలా వ్యవహరి వ్యవహారం ఉంది కాబట్టి ఈ దేహమునందు ఈ దేహము పురమునందు ఉన్నాడు కనుక ఆయన పరమేశ్వరునకు పురుష అని పేరు అటువంటి పురుషుణ్ణి ఇక్కడ స్థుతిస్తున్నారు కనుక దీనికి పురుష సూక్తము అని పేరు ఆ పేరుకు తగ్గట్టుగానే ఆరంభమే సహస్ర శీర్ష పురుష అని ఆరంభం అవుతుంది సరే దీంట్లో నాలుగేసి వాక్యాలు అలా చిన్న చిన్న పీసెస్ కింద ఉన్నాయి అవి నాలుగేసి కలిపి ఒక మంత్రము అని లెక్కది దాన్ని మంత్రానికే రుక్కు అని కూడా ఋగ్వేదంలో భాగం కదా ఇవి అంటే చాలా మీటర్ ప్రకారంగా ఉంటాయి ఈ వాక్యాలన్నీ కూడా ఒక మీటర్ని ఫాలో అవుతాయి అంచేతనే వీటికి రుక్కులు అని పేరు మీటర్ లేని భాగంలో యజుస్సులు అని అంటారు గర్జరూపంగా ఉంటుంది ఇది రుగ్రూపంగా మీటర్ని ఫాలో అయ్యే శ్లోకాల రూపంగా ఉన్నాయి కనుక వీటికి రుక్కులు అనిపారు సో ఒక శ్లోకానికి ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి నాలుగు వేసి వాక్యాలు కలిపితే ఒక రుక్కు అవుతుంది దాంట్లో మొదటి రుక్ ఏమిటి సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమి విశ్వతో మృత్వా అత్యతిష్ట దశాంగులం అని మొదటి రుక్కు సరే దీనికి అర్థం మనం చూద్దాము మీరు సంస్కృతం అది బాగా చదువుకున్నారు కనుక పదాలని నేను పాయింట్ అవుట్ చేస్తే మీరు గ్రహించగలుగుతారు పురుష పురుషుడు ఈశ్వరుడు ఆయన గురించి వర్ణన సో ఆయన ఎలా ఉన్నాడు అంటే సహస్రశీరుష సహస్రాక్ష సహస్రపాత్ అని మూడు విశేషణాలు వేశారు ఆయనకి సహస్ర శిరస్సులు గలవు సహస్ర నేత్రములు గలవు అక్షము అంటే కన్ను సహస్ర పాదములు గలవు అని వర్ణించారు ఈ సహస్ర శబ్దానికి అర్థం ఏం చెప్పాలి వేయి అని అర్థం చెప్పినట్లయితే సమస్య వస్తుంది ఎందుకంటే వేయి అని అర్థం చెప్పడానికి వీలు లేదు ఈయన ఈ రాసిన వాక్యం చూడండి విరాట్ పురుషుడు ఇది విరాట్ పురుషుడు ఆ విరాట్ అంటే ఒకటో మనం తర్వాత చూద్దాము ఈ పురుషుడు నిజముగానే వేయి తలలను వేయి కన్నులును కలవాడనియే చెప్పెడు పక్షమున వేయి శిరస్సులు ఉన్నప్పుడు వేయి నేత్రములుడుట అసంగతమనియు తలయొకటికి రెండేసి కన్నుల చొప్పున రెండు కన్నులు ఉండవలయుననియు బాలురు సహితం ఆక్షేపించుటకు అవకాశము కలుగును కదా కావున మనము ఈ శృతికి లాక్షణికార్థమును గ్రహింపవలనే కానీ అవయవార్థమును గ్రహింపకూడదు సో లాక్షణిక అంటే లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు సూచితమైన అర్థాన్ని లాక్షణికం అంటే లక్షితమైన అర్థం లక్ష లక్షిత అంటే చూపించటం అది ఇట్ ఈజ్ పాయింటింగ్ అవుట్ సంథింగ్ ఆ సెకండరీ మీనింగ్ ఆర్ ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని తీసుకోవాలి కానీ యథార్థంగా ముక్కసె ముఖార్థ అన్నట్టుగా లక్షణ ముఖ్యార్థాన్ని స్వీకరించరాదు పోయిట్రీ వేదమంత్రాలు పోయిటిక్గా ఉంటాయి ఆ పొయిటిక్ స్టైల్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత వాటి తాత్పర్యాన్ని గ్రహించి ప్రయత్నం చేయాలి కా చేయకాల చేయాలి కానీ ముక్క ముక్క ప్రతి ముక్కగా ఆ ముక్కగా ఆ అర్థమే తీసుకుని అలాగ మనం చేసినట్లయితే అసందర్భములైన నిర్ణయాలకి మనం రావాల్సి వస్తుంది ఆ వేదమంత్రాలను అలా చేయకూడదు చాలామంది అలా చేస్తూ ఉంటారు అందుకోసం ఇదంతా చెప్పడం సో ఇంకా తర్వాత తర్వాత వచ్చేదంతా కూడా ఇదే ధోరణిలో ఉన్నది అని ఆయన చాలా సహేతుకంగా నిరూపిస్తారు కాబట్టి ఇక్కడ సహస్రశబ్దానికి అనంతము అని అర్థం వెయ్యి అని కాదు ఇక్కడ ఈ పురుషుడెవరు ఈ పురుషుడెవరు అంటే ఈయనకి విరాట్ అని పేరు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వాపర సందర్భాన్ని వచ్చింది సో ఎదరు కూడా విరాట్ రూపంగానే వర్ణిస్తున్నారు అంటే దీని ఆ వ్యవస్థ ఉన్నది విరాట్ అంటే ఏమిటో చెప్తా చూడండి పరబ్రహ్మ ఈ జగత్కారణము అంటే పరబ్రహ్మయే జగత్తునకు ఉపాదానము అది కారణము అంటే నిమిత్త కారణం కాదు ఉపాదానం మెటీరియల్ ఆఫ్ ది యూనివర్స్ అని మనం అనుకున్నాము ఈ పరబ్రహ్మ నిర్గుణము నిర్గుణమునకు జగత్కారణత్వం కుదరదు సగుణం అవ్వాలి అప్పుడే జగత్కారణత్వం పొసగుతుంది మీరు నామిన్క్లేచర్ గుర్తులో పెట్టుకోండి సో పదిసార్లు వింటుంటే అలవాటు అవుతుంది నిర్గుణం జగత్కారణం అవదు సగుణం అవ్వాలి చేతనే శివుడు తనంత తానుగా అడుగు కూడా వేయలేడు ఆ శక్తి పక్కన చేరినప్పుడే ఏదైనా చేయగలుగుతాడు అని సౌందర్యలహర్లో అంటారు దాని అభిప్రాయం ఏంటంటే ఆవిడ చేపట్టుకుని నడిపించాలని అలా లిటరల్గా తీసుకోకూడదు మళ్ళీ ఏది కూడా ఆ శ్లోకం మీరు విన్నారా శివ శక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం చే దేవందేవ నఖలు కుశల స్పందితుమపి అని అంటే ఆవిడ పక్కన ఉంటే శక్తి అంటే ఆవిడ దేవి ఆవిడ పక్కన ఉంటే ఈయన ఏదైనా చేయగలుగుతాడు ఆవిడ పక్కన లేకపోతే ఈయన అడుగు కూడా వేయలేడు అంటే అంచేతనే నేను అలా చెప్పాను ఆవిడ చేపట్టుకుని నడిపిస్తే కానీ ఆయన నడవలేడని అలా అనుకోకూడదు తప్పదు ఎలా ఉండదు అలా అనుకోకూడదు దాని అభిప్రాయం ఏమిటంటే పరబ్రహ్మ శివుడు పరబ్రహ్మ ఆయన నిర్గుణుడు నిర్గుణుడుగా జగత్తునకు అసలు ఆయనే కాదు ఒక తత్వం అంతే ఒక రియాలిటీ ఆయన కాదు ఆవిడే కాదు ఒక రియాలిటీ ఆ రియాలిటీ జగత్ కారణం కావాలి అంటే అది దానికి సగుణం అవ్వాలి ఎందుకంటే జగత్తు అంటే నానాత్వం నానా అంటే అనేకము అనేకము అంటే ఒకదాన్ని ఇంకొకదాన్ని తేడా చూపించి లక్షణం ఉంటేనే అనేకత్వం సిద్ధిస్తుంది అంటే గుణములు ఉండాలి గుణములే అటువంటి భేదాన్ని మనకి నిర్మాణం చేస్తాయి కాబట్టి భేదమునకు ఆలంబనమైన గుణముల ప్రసక్తి లేకుండా శుద్ధ నిర్గుణంగా ఉన్న చోట ఆ తత్వంలో జ్ఞానాత్వం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి దాని నుండి నానారూపంగా అది ప్రకటన కావాలి అంటే నానా ప్రయోజకములైన అంటే నానాత్వాన్ని సాధించి పెట్టేటువంటి గుణములు అవసరం అంచేతనే సగుణుడైనాడు సో శివుడు మరి నిర్గుణుడు సగుణుడు ఎలా అయ్యాడు ఆయన ఎందు సగుణుడయ్యే శక్తి కూడా ఉందండి అప్పుడు సగుణుడు అయ్యాడు మీరు నిద్రపోతున్నారు నిద్రలో మీరు సగుణుడా నిర్గుణుడా నిర్గుణుడు అయితే మరి వీడు నిర్గుణుడు కదా ఇంకా వీడు తెల్లారిన తర్వాత కూడా వీడు అలా శుద్ధముక్కలా ఉండిపోతాడు ఏమీ చేయలేడంటే అలా కాదు పరిస్థితి మీరు సగుణుడు అవుతారు ఎక్కడి నుంచి అవుతారు బయట నుంచి ఏదైనా ఫోర్స్ వచ్చే సగుణుడు అవుతారా అదేం లేదు మీలోనే ఆ శక్తి కూడా ఉన్నది మీలో ఏది ఉందో దేవుళ్ళో అది ఉందండి దేవుళ్ళ ఏది ఉందో మీలో అది ఉంది బ్రహ్మాండే తత్పిండాండే ఎత్ పిండాండే కాబట్టి ఆయన నిర్గుణుడు అన్నమాట వాస్తవమే కానీ సగుణుడయ్యే శక్తి మంచిది సో ఇప్పుడు సగుణుడు ఆ గుణం ఏమిటి అంటే దానికి తోడేది అయింది అంటే మాయాశక్తితో కూడి సగుణుడైనాడు ఇప్పుడు పేరు మారుద్దాం నిర్గుణుడికి పేరేం పెట్టాం బ్రహ్మ అన్నాం మాయాశక్తితో బ్రహ్ బ్రహ్మ లేదే ఏది లేదు సర్వం బ్రహ్మే కానీ ఇప్పుడు బ్రహ్మకి మనం గుణాన్ని జత చేసాం ఏమిటది మాయాశక్తి అని కలిపాం కలిపితే ఇప్పుడు ఏమైంది బ్రహ్మ ప్లస్ మాయాశక్తి అవుతుంది బ్రహ్మ లేకుండా మాయాశక్తి ఉండదు ఈ బ్రహ్మ ప్లస్ మాయాశక్తి పరిస్థితికి ఇది ఒక కొత్త స్థితి ఉన్నదే దానిలోనే స్థితి వచ్చింది ఆ స్థితికి ఈశ్వర అని పేరు ఈశ్వరుడు పేరు సరే ఈశ్వర శబ్దాన్ని ఈయన వెరీ జనరల్ మీనింగ్లో కూడా వాడతాం మనం ఆ అర్థం అలాంటి పెట్టి ఇక్కడ స్పెసిఫిక్గా ఈశ్వరుడు అంటారు ఇప్పుడు ఈ మాయాశక్తి నుండి మనకి ఇంకా సృష్టి ఆరంభం అవుతుంది అది మేనిఫెస్ట్ అవుతుంది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్కి మహత్ అని పేరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ మహత్ మహత్ అంటే సమష్టి విజ్ఞాన క్రియాశక్తి అని అర్థం మీరు విన్నారా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుణి ఏంటో ఎలా విన్నారు కదా అక్కడ ఇచ్చాశక్తిని విజ్ఞానశక్తిలో కలిపేసేయండి రెండు చాలు మూడు అక్కర్లేదు అక్కడ ఊరిగా అనుష్పులో అనుకూలంగా ఉంటుందని ఆయన అలా పెట్టుకున్నారు అనుకోవచ్చు లేకపోతే మనకు ఉండే వాటిని వ్యాఖ్యానం చేయటం కోసం పెట్టాడు అనుకోవచ్చు కాబట్టి మూడు చెప్పినా రెండు కింద వేసుకోవచ్చు ఏమైంది చెప్పి దాన్ని పెట్టుకుంటుంది కదా రెండో మూడా అంటే డాల్ డిపెండ్స్ సో ఇప్పుడు ఇవి ఇవి ఇవి రెండా మూడా మీరు మూడనండి నేను రెండు కలిపేసో కూర్చోబెడతా అప్పుడు ఎన్నవుతాయి రెండవుతాయి అలాగే సో ఆ సమష్టి విజ్ఞాన శక్తి క్రియాశక్తికి మహత్ అని పేరు చాలా గొప్పదండి స అనే పేరు అందు వచ్చింది సమష్టి కదా యూనివర్సల్ ఇంటెలిజెన్స్ చాలా గొప్పదండి యూనివర్సల్ ఎనర్జీ కూడా చాలా గొప్పది కాబట్టి దానికి మహత్ అని పేరు ఆ బ్రహ్మ బ్రహ్మ ఉంటుంది బ్రహ్మ లేనిది ఏది ఈ మహత్ ఒకటి ఇండిపెండెంట్గా ఏది ఉండదు బ్రహ్మ అనేది ఉండాలి ఇవన్నీ బ్రహ్మకి ఎడిషన్స్ తప్పిస్తే బ్రహ్మ లేకుండా ఏది లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏముంది బ్రహ్మ ప్లస్ మహత్ అనండి కదా ఉంటా దీనికి హిరణ్య గర్భ పేరు రాసుకుంటున్నారా మంచిది హిరణ్య అని పేరు ब्राकट आर् सूत्रात्म आंक सदर्भा पेर को मूट आर् सूत्र अस्तमन सूत्रात्म अ सूत्र अना अद आर् प्राण अदे इन पेर् पटे अं चूं हिण्य गर्भं आ विज्ञान शक्ति हईलू उठे ప్రాణశక్తి ఉంటుంది కానీ విజ్ఞాన శక్తికి హైలైట్ వేరేజ్ సూత్రాత్మ ప్రాణ సూత్ర అనే ఆ పేర్లలో ఆ ప్రాణశక్తి హైలైట్ అవుతూ ఉంటుంది విజ్ఞానశక్తి ఉంటుంది ప్రాణశక్తి హైలైట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే రెండని అన్నామో ఆ రెండింట్లో ఒకదానికి ప్రాధాన్యం ఒకదానికి తక్కువ ప్రాధాన్యం అలా రెండు సందర్భాలు కూడా మనకి కనపడతాయి అలా కాబట్టి ఆ పేర్లన్నీ వచ్చాయి ఇప్పుడు ఇది చాలా సూక్ష్మమైన శక్తి కానీ జగత్తు స్థూలంగా ఉంది కదండి స్థూల పంచభూతాలతోటి కూడి ఉన్నది సూక్ష్మములైన శక్తి మనకు ఉన్నది ప్రాణశక్తి సృష్టిలో ఉంది విజ్ఞానశక్తి కూడా సృష్టిలో ఉంది కానీ అంతేకాదుక ఒక ఫిజికల్ బాడీ కావాలంటే మీకు స్థూల పంచభూతాలు రావాలిగా అవి ఎక్కడి నుంచి వస్తాయి అక్కడి నుంచే వస్తాయి అది సూక్ష్మ జగత్తు సూక్ష్మ జగత్ రూపంగా ఉండే పరబ్రహ్మకి హిరణ్య పేరు పెట్టాము ఇప్పుడు ఆ సూక్ష్మం నుంచే స్థూలం కొడుతుంది ఎప్పుడు కూడా సూక్ష్మం నుంచే స్థూలం వస్తుంది సో బీజం నుంచి పెద్ద చెట్టు వచ్చినట్టుగా సో స్థూల జగత్తు వస్తుంది పంచభూతములు ఆ పంచభూతములతో నిర్మాణమైనటువంటి నదులు కొండలు కోనలు ఇవి పురుష దేహములు ప్రాణుల యొక్క దేహములు ఈ మొత్తం మెటీరియల్ వరల్డ్ అంతా కూడా వస్తుంది అక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్ స్టేజ్ కాబట్టి నెక్స్ట్ స్టేజ్ ఏమిటి స్థూల జగత్ అనకూడదు బ్రహ్మ ప్లస్ స్థూల జగత్ బ్రహ్మ ఉంటుందిలే బ్రహ్మ లేదే ఏది లేదు బ్రహ్మ సత్తా స్ఫూర్తి బ్రహ్మే కాబట్టి బ్రహ్మ ఎందు ఇప్పుడు స్థూల జగత్తు తోడైంది అంతకుముందు తోడైనవన్నీ పరిణామాన్ని చెంది ఇప్పుడు బ్రహ్మకి స్థూల జగత్తు తోడైంది దీనికి విరాట్ అని పేరు అదిగో అది మన విరాట్ కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే మనం ఒక మనిషిని చూసినప్పుడు ఇంత అలా లావుగా ఉన్నాడంటే దేన్ని చూసి చెప్పారు ఆయన బుద్ధిశక్తిని చూసి చెప్పారా లేదు ఆయన శరీరాన్ని చూసి చెప్పారు ఈయన మంచి వేగంగా పరిగెడతాడండి అంటే దేన్ని చూసి చెప్పారు ప్రాణశక్తిని చూసి చెప్పారు ఈయన మంచి బుద్ధిమంతుడు అండి మంచి ప్రజ్ఞావంతుడు పండితుడు అంటే దేని మనం చెప్పారు బుద్ధిని బట్టి చెప్పారు అంతా ఒకటే మనిషే ఇప్పుడు ఎంతమంది మనుషులు వచ్చారండి ముగ్గురు నలుగురు రాలేదు అంతా ఒకటే మనిషే అంతా ఒకటే మనిషి సో అదేవిధంగా ఇక్కడ కూడా కిరణ్య గర్భుడన్నా సూత్రాత్మన్నా విరాట్ అన్నా తత్వం సమష్టి తత్వం ఆ సమష్టి తత్వాన్ని మనం పలు రకాలుగా చూడొచ్చు ఇప్పుడు ఈ సమష్టి ఉంది ఆ ఎంత పృథివండి ఎంత విస్తారంగా ఉంది పృథివీ మ్యాటర్ చంద్రుడు ఇవన్నీ కూడా గ్రహములు ఇదంతా కూడా పృథివీ తత్వం ఎక్కడ మీకు సాలిడ్ మ్యాటర్ ఉంటే అదంతా పృథివే ఎంత విస్తారంగా ఉంది పృథివీ అప్పు ఈ జలములు ఎంత విస్తారంగా ఉన్నాయి భూగోళం మీద ఉండడమే కాదు గ్రహాలు నక్షత్రాల మధ్యని కూడా ఆ జలము నీరు ఉన్నది వాయువు అబో బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది అని ఈ రకంగా మీరు వ్యాఖ్యానం చేశారనుకోండి దాని అర్థం ఏంటంటే మీరు విరాట్ పురుషుణ్ణి వర్ణిస్తున్నారన్నమాట అంతే కదండి బా ఎంత శక్తి ఎంత ఇంటెలిజెన్సు ఈ ప్రాణశక్తి యొక్క మహిమ ఎంత గొప్పగా ఉన్నదో ప్రతి దేహంలోనూ కూడా ఒకే ప్రాణం వ్యాపించి ఉన్నదే అని వర్ణించారనుకోండి అంటే మీరు హిరణ్య గర్భుణ్ణి వర్ణిస్తున్నారన్న జస్ట్ చేంజ్ ఆఫ్ ఫోకస్ ఈ సూక్తంలో ప్రస్తుతానికి విరాట్ రూపంగా మనం వర్ణిస్తాం ఆ విరాట్ పురుషుడికి విరాట్ అని పేరెందుకు వచ్చిందంటే వివిధం రాజ్యతే ఇది విరాట్ ఇప్పుడు నది రూపంగా ఎవడు ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడే కొండ రూపంగా ఆయనే కోన రూపంగా ఆయనే గ్రహాల రూపంగా నక్షత్రాల రూపంగా అరే ఏ రూపంగా చూసినా కూడా ఆ ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు ఇంక తప్ప వేరే ఏమీ లేనే లేదు కాబట్టి ఆయనకి విరాట్ అని పేరు వచ్చింది సృష్టి కాకముందు ఆయన ఎన్ని రూపాలుగా ప్రకాశించాడో ఒక్కటే రూపం సృష్టి అయిన తర్వాత ఎన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నాడు అబో అనంతములైన రూపాలుగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆయనకి విరాట్ అని వివిధం రాజ్యతే ఆ విరాట్ పురుషుడికి ఎన్ని ఇప్పుడు ఈ సక సకల కూడా ఆయన రూపములే కాబట్టి ఆయనకి ఎన్ని తలలు ఉంటాయి ఎన్ని ప్రాణుల తలలు గలవో అవన్నీ ఆయన తలలే కాబట్టి ఆయనకి అనంతములైన తలలు ఉంటాయి సహస్రశీర్ష పురుష తలలు అనంతమైతే కన్నులు ఎన్నుంటాయి అనంతానికి డబులు ఉంటాయి అనంతానికి డబుల్ ఎంత అనంతమే ఫైనైట్ నెంబర్కి డబుల్ అయితే ఇంకో ఫైనైట్ నెంబర్ వస్తుంది కానీ ఇన్ఫినిట్కి డబులు డబుల్ ఇన్ఫినిట్ రాదు ఇన్ఫినిటేది సో కనుక అది ఎలా ఉంటుంది కొన్నింటికి ఫిక్స్డ్ క్వాంటిటీస్కి డబ్బులింగ్ అనేది ఉంటుంది లిమిట్లెస్ ఐటమ్స్కి ఆకాశానికి డబ్బులు ఎంత ఉంటుంది ఆకాశం అలా లిమిట్లెస్ కదా సో కనుక సహస్రాక్ష అంటే అభిప్రాయం ఏంటంటే మీకు ఎక్కడ తల కనబడినా అది ఈశ్వరుని తలయే ఎక్కడ కన్ను కనపడినా అది ఈశ్వరుని కన్నే ఒక కన్ను అయితే ఒకటి రెండైతే రెండు ఎక్కడ కాళ్ళు కనపడినా అది ఈశ్వరుని యొక్క పాదుమే దీన్ని విషయంలో డిఫరెన్స్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనం మనం ఎలా చూస్తాము అంటే నామరూపాత్మకంగా చూస్తాం జగత్తుని నా నా మామూలుగా నేను ఎప్పుడూ చెప్పి గోలయ్య మీకేం కొత్త కాదు అయినా ఏదో చెప్తూ ఉంటారు నేను అలాగా మనం జగత్తును నామరూపాత్మకంగా చూస్తాం ఇప్పుడు మనం మనుషుల్ని చూస్తాం పశువులను చూస్తాం పక్షులను చూస్తాం వేరువేరుగా చూస్తాం దాంతో మనకి పశువులు పక్షులు మనుషులు వీటిని చూసేప్పుడు ఉండేటువంటి రెస్పాన్సెస్ మెంటల్ రెస్పాన్స్ భిన్న భిన్నంగా ఉంటుంది వేగద్వేషాత్మకంగా ఉంటుంది తప్పేం లేదు మనుషుల్ని లోపల కూడా మళ్ళీ భిన్న భిన్నంగా చూస్తాం వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పరాయి వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు శత్రువులు అంటే కత్తులు కటారులు దూస్తారని కాదు వ్యతిరేక భావం వీళ్ళు మనకి వ్యతిరేకులు ప్రతికూలు అనే ప్రతికూల భావంతో చూస్తాం సో చూసినప్పుడు మళ్ళీ ఆ చూపులో కూడా మీకు రాగద్వేషాలు కనపడతాయి మన వాళ్ళు అన్న దాంట్లో కూడా మళ్ళీ రాగద్వేషాలు ఉంటాయి సో ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ మీరు ఒక లేబుల్ అటాచ్ చేసి చూస్తారు లేబుల్ అంటారు చూడండి మీరు మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొస్తే లేబుల్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడు ఆ లేబుల్తో సహా వేసుకుంటే అది ఫ్యాషన్ కాదు నవ్వుతారు అందకను ఆ లేబుల్ కట్ చేసి వేసుకోవాలి అలాగే వేదాంతులు కూడా కోరేది ఏమంటే మీరు ప్రతిదాన్ని లేబుల్తో చూడద్దు లేబుల్ లేకుండా చూడడం అలాట్ ఎలాగా లేబుల్ లేకుండా ఎలా చూడడం ఇగో ఇదే ప్రతి తల ఈశ్వరుడి తలే వాడు నా గురించి చెడ్డగా ఆలోచించాడంటే దాని అర్థం ఏంటి ఈశ్వరుడే అలాగే మరి అక్కడ ప్రవేశించి ఆలోచించింపజేసాడనమాట అదేమిటి చెడ్డగా ఎందుకు ఆలోచించింపజేసాడంటే ఇంకొకడు మంచిగా ఆలోచించాడు మన గురించి మరి ఒక చోట మంచి ఉంటే మరి చెడ్డడు ఉండాలి ప్లస్ ఉంటే మైనస్ ఉండద్దు ఇప్పుడు అరడదన మంది ప్యాకెట్ ఆడారు అనుకోండి దాంట్లో ఒకడికి లాభం వస్తే మరి వాడికి లాభం వస్తే అప్సల్యూట్ లాభం అది అక్కడ నష్టం వచ్చిన వాడు ఎవడో ఒకళ్ళో ఇద్దరం ఉండాలి ఇద్దరి ముగ్గురికి నష్టం వస్తే వాడికి లాభం వస్తుంది ఇప్పుడు లాటరీలో లక్ష రూపాయలు వచ్చాయనుకోండి ఎక్కడి నుంచి వచ్చేవాడికి చాలా అనేక మధ్య నష్టం వీడికి లక్ష వచ్చింది కెసీనిలో వెళ్ళి డబ్బులు నాకు లక్ష రూపాయలు ఆదాయం వచ్చిందని వీడికి తెచ్చుకొచ్చాడంటే పదివేల మంది వెళ్ళి వాళ్ళు డబ్బులన్నీ అక్కడ పోగొట్టుకుంటే ఆ డబ్బుల్లో వీళ్ళు పోగొట్టుకున్న డబ్బుల్లో తొంభై శాతం వాళ్ళు పుచ్చేసుకుని పది శాతం ఎవరికో ఒకళ్ళకి ఇస్తారు ఇదే కదా సిస్టమ్ పది మందిని దోచి ఒకడికి పెట్టడం ఆ పెట్టి దాంట్లో కొంత తాము మినహాయించుకుని పెట్టడం ఎనివే కాబట్టి మన గురించి మంచిగా ఆలోచించేవాడు ఉంటే చెడ్డగా ఆలోచించేవాడు కూడా ఉంటాడు ఇది ప్రకృతి యొక్క లక్షణం బ్యాలన్సింగ్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలి కానీ ఈ చిత్రం ఏంటంటే ఇప్పుడు మన విషంలో మనం ఈ మంచి చెడులోనే ద్వంద్వములకు కట్టుబడిపోయి ఉండడమేనా బతుకంతానం అయితే వీటికి పైకి వెళ్ళడమా పైకి వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలంటే భేదమును నిర్ధారించే అంశాలు ఏవైతే ఉంటాయో అవి చూడడం తగ్గించాలి చూసేదే ఉంటుంది ఇప్పుడు మీరు అదే జగత్తుని దృష్టం ఉంటారు చూడబడే జగత్తులో మార్పు ఉండదు అది అలాగే ఉంటుంది అది సో మీ చూపులో మార్పు రావాలి ఆ చూపులో విషంలో మార్పు రావాలి భేదమును హైలైట్ చేసే అంశాలను చూస్తూ ఉన్నంతసేపు మనకి భేదమే అనుభవానికి వస్తుంది కానీ మీరు చూసి చూపులో మార్పు వచ్చిందనుకోండి ఎలాగంటే అభేదమును హైలైట్ చేసే అంశాలు చూడడం ప్రారంభిస్తాం ఎందుకంటే ఎక్కడ భేదం ఉన్నదో అక్కడ అభేదం కూడా ఉన్నది ఆ భేద ప్రతిపాదకములైనటువంటి అంశాలని చూడడం అలవాటు చేసుకుంటే మీరు క్రమక్రమంగా ఆ విషన్ మారిపోతున్నారు ఇప్పుడు ఎలాగంటే నలుగురు మనుషులు ఉన్నారనుకోండి వాళ్ళలో భేదాన్ని మనం చూస్తాం భేదాన్నే చూస్తూ ఉంటాం అంచేతంగా నలుగురికి నాలుగు రకరకాల లేబుల్స్ వేసి రాగద్వేషాలని నిర్మాణం చేసుకుంటాం అలా కాకుండా నలుగురిలో అభేదాత్మక అభేదాన్ని బోధించే అంశాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి నలుగురిలో ఒకే ప్రాణశక్తి ఉన్నది నలుగురిలో ఒకే విజ్ఞానము విజ్ఞానశక్తి గలదు దాని పేరే సహస్త్రశీరుష తల అంటే కళ్ళని కాదు అభిప్రాయం తల అంటే స సప్తీరుషణ్యా ప్రాణ అని తల అంటే ఇంద్రియ విజ్ఞానమునకంతకీ మూలమిదే కళ్ళు ఎక్కడున్నాయి ముక్కెక్కడు చెవులు ఎక్కడున్నాయి జెఫ్ ఎక్కడుంది ఎన్ని ఇంద్రియాలయ్యాయి మూడు రోజులు ఆరు ప్లస్ ఒకటి ఏడు ఇంద్రియాలయ్యాయి ఎందుకంటే చెవి ఒక చెవి మూసేసినా ఇంకో చెవి వింటారు కదా ఇప్పుడు టెలిఫోన్ వచ్చిందంటే రెండు చెవులకి పెట్టేసుకోక్కర్లేదు కదా ఒక చెవికి పెట్టుకోవచ్చు ఇటైనా పెట్టుకోవచ్చు ఇటైనా పెట్టుకోవచ్చు కాబట్టి రెండు ఇంద్రియాలు అయ్యాయి ఒకే ఇంద్రియం రెండు రూపాలుగా ఉన్నది కాబట్టి ఎంత మొత్తం ఇంద్రియ విజ్ఞానం మోస్ట్లీ ఎక్కడ కాన్సన్ట్రేట్ చర్మం కూడా ఉంది ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింది ఇదో ఈ తలలో కాన్సన్ట్రేట్ అయింది కాబట్టి విజ్ఞాన శక్తికి నిధి నిధానము కేంద్రము తల కనుక అనంతములైన తలలు గలవాడు అంటే సకల ప్రాణులలో విజ్ఞానశక్తి రూపంగా ప్రకాశిస్తున్నదే ఐశ్వరుడే కాబట్టి వీడు వీడి అంతఃకరణంలో ఏవైనా వాసనలు దోషాలు ఉండొచ్చు ఎదుర్కొండా ఉండే వ్యక్తికి అంతఃకరణంలో వాసనలు దోషాలు ఉండొచ్చు కానీ అంతఃకరణ లోపల వెలిగే వెలుతురు ఆ చైతన్య జ్యోతి ఏది గలదో దాంట్లో దోషాలు ఏమి ఉంటాయి ఎలాగంటే బల్బులకి ఒక బల్బుకి యెల్లో కాగితం ఇంకో బల్బుకి పత్ర ఎరుపు కాగితం ఇంకో బల్బుకి బ్లూ కాగితం ఇలా కాగితాలు చుట్టు పెడతారు పూర్వ నాటకాలు వేసే రోజుల్లో ఒకడు కూర్చుని కూర్చుంటాడు అక్కడ పెద్ద ఫ్లాష్ లైట్లో అటు ఒకటి పెట్టి కూర్చుంటాడు ఆ ఫ్లాష్ లైట్ ముందు చక్రం ఒకడు ఉంటుంది ఆ చక్రాన్ని ఇలా ఇలా దిక్కుతూ ఆ ఎరుపు రంగు పడుతుంది బ్లూ రంగు పుడుతుంది ఇలా చేసేవాళ్ళు పాపం పూర్వం వీధి నాటకాలు అలా వేసేవాళ్ళు ఇప్పుడు వీధి నాటకాలు లుప్త ఆ విద్య లుప్తం అయిపోయింది కాలం కాలం అన్నింటినీ భక్షించేసుకుంది మనం అనుకుంటే ఇది పోయింది అది పోయిందని అయ్యో చాలా పోయాయండి ఈ చిన్న చిన్నవి పోవడం ఏమిటి పెద్ద పెద్దవి చాలా పోయాయి ఎన్నో విద్యలు పోయాయి తోలుబొమ్మలాట పోయింది తర్వాత వీధి పోయాయి పద్యనాటకాలు పోయాయి ఎన్నెన్నో సంస్కృతులు పోయాయి అన్నీ అంతరించిపోయాయి బుర్రకథ పోయింది హరికథ పోయి ఎక్కడ హరికథ అనే మాట వినపట్టలేదు అసలు ఈ కళలన్నీ అంతరించిపోయాయి అదేంటే సెల్యులాయిడ్ అని అది వచ్చి సకల కళల్ని తుడిచిపెట్టేస్తాం సెల్యులాయిడ్ అంటే మూవీ సినిమా కాబట్టి ఎన్నెన్నో పోయాయి నాది పది రూపాయలు పోయింది యాభై రూపాయలు పోయింది లేకపోతే మా బంధు ఎవడో పోయాడు ఈ పోవడం లెక్క చాలా పోయాయి ఎనీవే కాబట్టి మనము వ్యక్తుల మధ్యన భేదాన్ని చూస్తున్నంతసేపు మన దృష్టి ఒక రకంగా ఉంటుంది అంటే రాగద్వేషపూర్ణంగా ఉంటుంది ఎలాగంటే మీరు నా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ మీరు ఆభరణాల షాపుకి వెళ్ళి ఆభరణముల యొక్క నామరూపాలను చూస్తుంటే మీకు ప్రతీదీ భిన్న భిన్నంగా కనపడుతుంది నెక్లెస్ వేరు కంకణం వేరు ముక్కు వేరు కర్ణాభరణం వేరు అన్ని భిన్న భిన్నాలుగా కనపడతాయి దాంట్లో కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు కొన్ని మీకు కావాలి కొన్ని మీకు అక్కర్లేదు అని ఇలాంటి ద్వంద్వాలన్నీ వచ్చేస్తాయి అలా కాకుండా అన్ని షాప్లో అలా చూస్తారు చాలామంది ఉదాహరణకి ఆ యజమాను అలాగే చూస్తాడు చందనా బ్రదర్స్ హెడ్ బంగారాన్ని చూస్తాడు కానీ ఆభరణాలను చూడడం పైకి అలా చెప్తాడంత ఆయన బంగారాన్ని చూస్తూ ఉంటాడు అలా చూసిన వాడికి రాగద్వేషములు మనకి ఈ నామరూపాలను చూసే వాళ్ళకి ఏ సెట్ ఆఫ్ ఆపోజిట్స్ ఉంటాయో వాటికి అతీతంగా ఉంటాడు వాడికి ఇంకో సెట్ ఉండొచ్చు బట్ వీటికి అతీతంగా వాడు ఉంటాడు కాబట్టి అదేవిధంగా జగత్తులో మనము నామరూపములను భేదమును ప్రతిపాదించే చూడడం మానేసి వాటి స్థా ఎంత వీలు పడితే అంత తగ్గించుకుని వాటి స్థానంలో ఏకత్వాన్ని బోధించే అంశాలని మనం చూడడం నేర్చుకోవాలి అది ఎలాగంటే ఈ విరాట్ ఈ జగత్తునంతని కూడా ఈశ్వరుడుగా చూడడం నేర్చుకోవాలి ఆ చూపు చాలా ముఖ్యం జగత్తునంతని ఈశ్వరుడిగా చూడడం అలవాటు చేసుకోవాలి ఈ దర్శనాన్ని ప్రపంచానికి అనుగ్రహించింది హిందూ ధర్మం కానీ చిత్రం ఏంటంటే హిందూ ధర్మం హిందూ ధర్మం అని ఊరికే నోరు నొప్పు పుట్లు ఇట్లా చెప్పడమే కానీ సమాజంలో ఎక్కడా కనపడదు సమాజంలో ఈ వెస్టర్న్ మతాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో దానికి ఏంటంటే జగత్ ఎక్కడ ఉందో దేవుడు ఇంకెక్కడ ఉన్నాడు అనేటువంటి ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ అంటారు అదే మనకి సమాజంలో కనపడుతుంది దాన్నే ఈ ఆచార్యులు కూడా దాన్నే చెప్తున్నారా అని అనిపిస్తుంది నిజానికి రామానుజాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ జగత్తుకి నిమిత్త కారణం ఈశ్వరుడు మాత్రమనే కాకుండా జగత్తుకి ఉపాదాన కారణం కూడా ఈశ్వరుడు అనే చెప్పారు వాళ్ళు శంకరులు సరే క్వశ్చనే లేదు వాళ్ళు రామానుజాచార్యులు మధ్వాచార్యులు కూడా అలాగే చెప్పారు ఎటుొచ్చి దాన్ని బాగా హైలైట్ చేయలేదు వాళ్ళ ఫోకస్ వాస్ ఎల్స్ అండ్ దేర్ ఫర్ ది ఇట్ ఇన్ ఏ పాసింగ్ వే అండ్ లెఫ్ట్ ఇట్ కనీసం ఇప్పుడున్న ఆచార్యులు ఆ విషయాన్ని కొంచెం ప్రతిపాదన చేయడం అలవాటు చేసుకోవాలి వాళ్ళ శాస్త్రంలో ఉన్న విషయాన్నైనా వాళ్ళు కొంచెం ప్రేమగా దాన్ని ప్రతిపాదించాలి అది కూడా వదిలిపెట్టేసి కేవలం భేదాన్నే ప్రతిపాదించుకుంటూ పోతే అది అది శోభగా ఉండదు ఎనీవే కాబట్టి మనం ఏం చేయాలంటే జగత్తుని ఈశ్వరుడిగా చూడడం అలవాటు చేసుకోవాలి దీనికి విశ్వరూప ఉపాసన అంటారు చెప్తున్నది ఉపాసన ఇది విరాడ్ ఉపాసన అని దీన్ని విశ్వరూపోపాసన అంటారు మన వాళ్ళు విశ్వరూపం అంటే ఏమిటో ఇటో వందతల్లో అటో వందతల్లో రవికాంత్ నగా ఇచ్చి ఫోటోగ్రాఫిక్ ట్రిక్నే విశ్వరూపం అని అలా ఉండదు అది విశ్వరూపం అంటే ఇది కూడా నీ ముందున్న దాన్నే విశ్వరూపం మరి అర్జునుడు దేనికి జడుచుకున్నాడంటే మొత్తం అంతా ఒక మైక్రో రూపంగా కనుక చూపించేవాడికి భయపడతాడు మీకు సపోజ్ మీ ఎదుర్కొన్నా మీ కళ్ళ ముందు బుధగ్రహాన్ని చూపించేస్తే మీకు మర్చిపోతుంది అలా అయింది అర్జునుడికి అంతేగాని ఆయన ఏదో ఇంకేదో పిక్చూ లేనిదేదో చూశాడని కాదు తర్వాత కాలము యొక్క ప్రభావాన్ని మీకు కాలము మార్పుని తీసుకొస్తుంది ఈ మధ్యకాలంలో ఫోటోగ్రఫీలో ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు కాలము తీసుకొచ్చే మార్పుని మీకు కండిన్స్ చేసి చూపిస్తే మీకు భయమేస్తుంది కాలం ఇప్పుడు ఉదాహరణకి ఒక శిశువు ఉంటాడు నేను ఫోటో చూశాను వాళ్ళు ఏం చేశారంటే ఆ శిశువుని వాళ్ళు వాడి ఫోటోల్ని టిల్ హీ డైడ్ ఆ ఫోటోల్ని ఇన్కార్పొరేట్ చేసి ఒక చిన్న ఆల్బమ్ కింద తయారు చేశారు ఒకటే యూనిట్లో పెట్టారు శిశువుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఇలా పడుకుని ఎంతో అందంగా ఉన్నాడు వాడు అలా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అవుతున్నాడు అవుతున్నాడు వాడు వేరు వేరు ఇంకా యువకుడు ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు ఇప్పుడు మధ్య వయసు అలా అలా చూపించి హీజ్ అబౌట్ టు డై అన్ ది డెత్ బెడ్ ఉన్నాడు ఇలా అర్ధచంద్రాకారంగా పెట్టారు ఈ బొమ్మలన్నీ నా ఈ శిశువేనా వీయడం చూస్తే భయవేష్ అయ్యేవా పోయి ఏమిటి ఈ శిశువు ఇలా అయిపోయాడా ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్లో చూశాను నేను ఒక స్టాటిక్ ఫోటోగ్రాఫ్లో అలా కాకుండా మీకు ఒక మూవీ రూపంగా ఈ మొత్తం పిక్చర్స్ అన్నీ వీడియోగ్ర వీడియో క్లిప్స్ అన్నీ వాడు పదే పది రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు వీడియో క్లిప్ నెల రోజుల వీడియో క్లిప్ అలాంటి వీటి చచ్చిపోయే ముందున్న వీడియో క్లిప్ ఈ వీడియో క్లిప్స్ అన్నింటినీ కండెన్స్ చేసి ఒక వన్ అవర్ సినిమా కింద చూపించారనుకోండి భయం కాలము తీసుకొచ్చేటువంటి మార్పులు అలా స్లోగా ఉన్నాయంటేనే మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం అది ఫాస్ట్గా చూపించినట్లయితే యుల్ బి స్టర్ కాబట్టి అర్జునుడికి జరిగింది అది కాలము తీసుకొచ్చేటువంటి భయంకరములైన మార్పులను అవి కాలం స్లోగా తీసుకొస్తుంది అవన్నీ ఒక కండెన్స్డ్ ఫారంలో చూపించాడు శ్రీకృష్ణుడు తప్ప గారికి దాంతో భయపడ్డాడు అతను పోలండి ఆ విషయాలు ఎటువంటి విశ్వరూపము అంటే అది ఈశ్వరుణ్ణి విశ్వరూపంగా భావన చేయాలి విశ్వము రూపంగా ఆయన ఉన్నాడు అని భావన చేయాలి ఆ భావన చేయటంలో స్థూల జగద్ూపంగా ఈశ్వరుణ్ణి భావన చేయాలి స్థూల జగత్తు ఈశ్వరుని యొక్క అంగములు అన్ని దేహానికి అనేక అంగాలు ఉంటాయి ఈ స్థూల జగత్తులో ఉండే వివిధ భాగములు ఏవై అంశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క అంగములు అవయవములు అన్న రూపంగా భావన చేయాలి ఆ భావన చేయటంలో ఆ భావన చేయటంలో మీకు కొంత పొయిటిక్గా ఉంటుంది అలాగే ఉపాసన చేయటం ఉపాసనంటే ఏంటండి ఉన్నదానిపై మరొకదాని అధ్యారోపణ చేయటమే కాదు ఉపాసన అంటే కాబట్టి కనపడే ప్రతీ తల దేముడు తలయే ఎందుకంటే ప్రతీ తలలోనూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఆ ఇంటెలిజెన్స్ ఇండివిజువల్ ఇంటెలిజెన్స్లా భాషించిన వాస్తవంలో అది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ యొక్క పార్టే అంశమే మీరు గ్లాసులో మంచినీళ్ళు తాగుతున్నారు మీ ఇంట్లో బిందులో నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చేయండి యూనివర్సల్ జలముల యొక్క ఒక అంశే మీ స్వంతమైన దగ్గర ఏది లేదు మీరు పీలుస్తున్న గాలి ఇది ఎలాగంటే ఆ దృష్టాంతం చాలా మంచి దృష్టాంతం ఇప్పుడు ఈ సెల్ ఉంది ఎక్కడో సెల్ ఉంది ఈ సెల్కి రక్త ప్రసారం అందుతోందా లేదా అందుతోంది అంటే రక్త ప్రసారంలో మొత్తం ఉన్న రక్తంలో ఓ పిసరు ముక్క విడదీసేది పుచ్చుకుంటుందా లేకపోతే ఎంటైర్ ఫ్లో ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ను అది ఇన్హెరిట్ చేస్తుందా ఎంటైర్ ఫ్లోని ఇన్హెరిట్ చేస్తుంది అలా కాకుండా ఆ ఫ్లో తను దాని వాటా ఓ చిన్న డ్రాప్లెట్ ఆ డ్రాప్లెట్ని విడతీసి అది కుచ్చేసుకుని కూర్చుంటే చచ్చిపోతున్న సెల్ అలా ఉండదు అసలు ఇట్ హ్యాస్ టు ఇన్హెరిట్ ది ఎంటైర్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అదేవిధంగా ఎవ్రీ అదర్ సెల్ ఇక్కడ ఉన్న సెల్ ఎక్కడ ఉన్న సెల్ ఇక్కడ ఇక్కడ మొత్తం దేహంలో ఉండే ట్రిలియన్ సెల్లో ప్రతి సెల్ కూడా ఎంటైర్ బ్లడ్ సర్క్యులేషన్కి భాగీదార్ అవుతూ ఉంటుంది భాగీదార్ అంటారా అది అవుతూ ఉంటున్నారు అలా ఉన్నప్పుడే అది సర్వైవ్ అవుతుంది లేదా చచ్చిపోతుంది అదేవిధంగా మనం కూడా ఈ దేహములన్నీ కూడా మొత్తం సృష్టిలో ఉండేటువంటి వాయు సంచారం కలదో ఎంటైర్ వాయు సంచారము దాంట్లో మనం భాగస్వాములం అవుతున్నాం మనం భాగాన్ని పంచుకునే వాళ్ళం అవుతున్నాం అంచేతనే మనం ఇండివిజువల్గా సర్వైవ్ కాగలుగుతున్నాం అదేవిధంగా మన ఇంటెలిజెన్స్ కూడా యూనివర్సల్ ఇంటెలిజెన్స్లో భాగమే కాబట్టి ప్రతి తల రూపంలో ఆ దేవుడే ఉన్నాడు సహస్రశీరుష పురుష సహస్రాక్ష కన్ను కన్ను అంటే చాలా గొప్ప శక్తి గొప్ప మహిమ కన్ను యొక్క మహిమ మీకు తెలియాలంటే కన్ను లేని సన్నిధిలో కొద్దిసేపు గడపాలి అప్పుడు కన్ను యొక్క మహిమ తెలుస్తుంది ఒకడు అన్నాడు ఒక మోడర్న్ యంగ్ మ్యాన్ అన్నాడు బాగా అన్నాడు ఏమన్నాడంటే రోజు పొద్దున్నే వీధిలోకి వెళ్ళే ముందు బూట్లు తొడుక్కుని వెళ్తూ ఉంటాను ఈ బూట్లు రోడ్కోవడం ఎప్పుడూ భాగ్యమని అనిపించలేదు ఓరోజు రోడ్డు దాటించాల్సిన సందర్భం వచ్చింది ఎవడైతే వీల్ చైర్లో ఉన్నాడో హీ కెనాట్ వాక్ ఆన్ హిజోన్ అటువంటి వ్యక్తిని నేను రోడ్డు దాటించే సందర్భం వచ్చింది అప్పుడు అతన్ని రోడ్డు దాటిస్తో ఆ రోడ్డు దాటిన అయిన తర్వాత అతని వీల్ చైర్ని మళ్ళీ పొజిషన్లో పెట్టేసి అతన్ని హెల్ప్ అతనికి థ్యాంక్స్ చెప్పి ఆ సందర్భం అంతా చూసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది రోజు పొద్దున్నే బూట్లు తొడుక్కోవడం ఒక భాగ్యము అని అనిపించింది అలాగే పొద్దున్నే మనం స్నానం చేసిన వెంటనే కళ్ళదోడు పెట్టుకుంటున్నాము అంటే కళ్ళదోడు పెట్టుకోవడంలో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే కానీ అసలు కళ్ళదోడు పెట్టుకునే ఛాన్స్ ఉన్నందుకు మనం సంతోషించాం కళ్ళదోడు అక్కర్లేదంటే ఇంకెంతకంటే దురదృష్టం ఏముంటుంది కాబట్టి కన్ను చూపు ఈశ్వరుడు అనుగ్రహించాడు అది ఈశ్వరుని యొక్క మహిమ ఆ శక్తియే చూపు రూపంగా ఉన్నది ఆ విధంగా ఎక్కడెక్కడ చూపు ఉంటే అదంతా కూడా ఈశ్వరుని యొక్క చూపే పనిషత్తులు ఏమని చెప్పాయంటే నాణ్యోతోష్టి ద్రష్ట అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ కన్ను వెనకాల నుండి చూసేది ఎవరు ఈ ఈగో అహంకారమా కన్ను వెనకాల నుండి చూసేది అబ్బే దాని మొహం ఈగోకి శక్తి ఎక్కడదండి ప్రతిబింబానికి ప్రతిబింబానికి చూసే శక్తి ఎక్కడండి ప్రతిబింబం చూడబడేది కానీ చూసేది కాదు కాబట్టి కన్ను వెనకాల నుండి చూసేది ఎవరండే దేవుడండి చక్షుషక్షు కాబట్టి ప్రతి కన్నులోనూ ఉన్న ఉన్నది ఈశ్వరుడే సహస్ర సహస్రాక్ష సహస్రపాత్ క్రియాశక్తి క్రియాశక్తి అంటే కన్ను ఒక్కటే చెవులు కూడా ఉపలక్షణం ఒకటి చెప్తే మిగతావన్నీ చెప్పినట్టే కర్మేంద్రియ అని చెప్తున్నారు సహస్రపాత్ ఎక్కడ కాలులో నడిచే సామర్థ్యం ఉన్నదో ఆ శక్తి ప్రాణశక్తి అది ప్రాణం లైఫ్ అదంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే కాబట్టి నడవగలగటం అది ఒక గొప్ప భాగ్యం అది మనం గుర్తించాలి ఎక్కడ ఉన్నా ఏ మెషర్లో ఉన్నా నడవగలగటం ఆ ప్రాణశక్తి యొక్క మహిమ అది ఈశ్వరుని యొక్క మహిమయే సహస్రపాత్ ఏమండి ఇలా చూశారనుకోండి ఇలా చూస్తే మీకు నేను గొప్పవాడిని వాడు తక్కువ వాడు అనే దృష్టి ఉంటుందండి అసలు తర్వాత మనకి మానవ సమాజాలలో ఒక భయం ఒక ఒక చెడు లక్షణం కనపడుతూ ఉంటుంది అన్ని సమాజాల్లోనూ ఉంది ఇండియాలో ఉంది అమెరికాలో ఉంది అంతటా ఉంది ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఉంది ఇంకో రూపంలో రూపం మారింది కానీ ఉంది అదేమిటంటే ఎక్స్ప్లాయిటేషన్ శోషణము అంటారు ఈ ఎక్స్ప్లాయిటేషన్ చూస్తే చాలా దుఃఖం అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి నేను చాలాసార్లు ఇలా అనుకుంటాను మరి ఇలా అనుకోవడం ఇది తెలివితేటలో కాదో నాకు తెలియదు అలా అనిపిస్తూ ఉంటుంది నేను ఎక్కడికైనా భిక్షకు వెళ్ళాను అనుకోండి నాకెంతో మర్యాద చేస్తారు చాలా ప్రేమగా కూర్చోబెట్టి నాకేమో ఫుడ్ అది సర్వ్ చేస్తారు చాలా ఖరీదైనటువంటి ఆహారాన్ని సర్వ్ చేస్తారు అంత ఖరీదైన ఆహారం అక్కర్లేదు నిజానికి కొని వాళ్ళ ప్రేమ మన మన భాగ్యం మనకి ప్రాప్తం ఉంది వాళ్ళు సర్వే చేశారు చాలా సంతోషం అయితే అది చేస్తుండగా అక్కడ ఒక పని మనిషి పిల్ల పని మనిషి పిల్ల పిల్లాడో అసలు బాలకార్మిక వ్యవస్థ చట్ట చట్టానికి వ్యతిరేకమైన ఓ మూలం గవర్నమెంట్ గోలు పెడుతూ ఉంటుంది గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు బాలకార్ చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉండదు గవర్నమెంటు అది ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో పోతుంది కానీ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటుందని మీరు ఎప్పుడూ అనుకోండి వాళ్ళకి చిత్తము లేదు శుద్ధి లేదు అనవసరం మనమే చూసుకోవాలి ఈ వయస్సులో ఉన్న పిల్లవాడిని లేక పిల్లని మనం ఎంప్లాయ్ చేయొచ్చా చేయకూడదు అది మనమే చూసుకోవాలి ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మూలంగా వాళ్ళకు కొంత సేవ అవుతోంది వాళ్ళ ఫ్యామిలీకి కొంత బెనిఫిట్ కలుగుతుంది ఆ ఫ్యామిలీకి బెనిఫిట్ అవ్వడం ఒక్కటే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆ పర్సన్కి ఆ పిల్లవాడికి లేక పిల్లకి కూడా కొంత బెనిఫిట్ కలుగుతుంది అటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆ పిల్లవాడు లేక పిల్ల తిండి తిప్పలు లేకుండా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దిస్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ బెనిఫిట్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ సర్వీస్ టు ది చైల్డ్ అనే పరిస్థితి ఉంటుంది అప్పుడు పర్వాలేదు మంచిది ఒకవేళ అలా కాకుండా అటు ఫ్యామిలీ వాళ్ళు ఈ పిల్లవాడిని లేక పిల్లని ఎక్స్ప్లా చేస్తున్నారు దాంట్లో మనం భాగంగా ఉన్నాము అనే పరిస్థితి ఉంటే మరి దోషమేది కాబట్టి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఉండండి ఆ విషయాన్ని అటు పెట్టండి లెట్ ఆస్ ఏ దట్ ఇన్ ఏ వెరీ ఇన్ ఏ వెరీ రైట్ మేనర్ దట్ దిస్ చైల్డ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఉంటుంది అబ్బాయి ఉంటాడు స్వామీజీకి సేవ చేసి సర్వీస్ చేసే హడావిళ్ళు ఆ శిశువుని ఆ పిల్లవాడి మీద కోప్పడడం వాళ్ళని మానసిక వాళ్ళని పుష్ చేయటం ఎనీ కైండ్ ఆఫ్ పుషింగ్ ఉంటుంది స్వామీజీ కంటపడిందంటే స్వామీజీ లేనప్పుడు మరి ఇంకా కొంచెం మోతాదు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ స్వామీజీ కంటనే పడిందంటే కొద్ది గొప్ప స్వామీజీ లేనప్పుడు ఎలా ఉంటుంది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది తప్పలా చేయకూడదు మళ్ళా అలాగంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు కాదు మేము జీతం ఇస్తున్నాం అని ఆర్గ్యుమెంట్ తప్పది మీరు జీతం ఇవ్వడం పాయింట్ కాదు అక్కడ యూ హ్యావ్ టర్న్ యువర్ సెల్ఫ్ అండ్ బిజినెస్ మ్యాన్ విచ్ ఈస్ రాంగ్ వీ షుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్ ది అదర్ పర్సన్ శోషణ అనేది We should do service to the other person. I have a question for you. I have a watchman. I have a personal example. I should not exploit the gentleman. I may be in a more favourable position. I have a social position or a social standing. I have a question for you. I have a question for you. In a given situation, he doesn't have any other choice. He has to follow what I said. అలా ఏం లేదు ఈ మధ్యకాలంలో వాళ్ళు బాగా తెలివి మీరేరు లేదు ఒకవేళ ఉన్నా కూడా నా యాటిట్యూడ్ వాడి దగ్గర వర్క్ తీసుకోవాలి అనే యాటిట్యూడ్ ఉండకూడదు అతగారికి మనం ఏమైనా సేవ చేయగలమా మన దారికి అడ్డంగా వచ్చాడు మన అతనివ్వడం నేనేవన్నాం నా దారిలోకి వచ్చాడు నా దారికి వచ్చాడు నాతో ఇప్పుడు రిలేట్ చేస్తున్నాడు నేను అతనితో రిలేట్ చేస్తున్నాను ఈ రిలేషన్షిప్లో మనం ఎంత ప్రయోజనాన్ని పొందామో ఎంత పని చేయించుకున్నాము అనే ఆలోచన ఉండకూడదు అది ఉంటుందే ఇట్ విల్ మీ దే ఎంతో కొంత పని అతను చేసి పెడతాడు మనం ఆ సర్వీస్ తీసుకుంటాం ఫిజికల్ డిపెండెన్స్ అంటారు అది ఉంటుందే దాంట్లో తప్పు లేదు మనం సైకలాజికల్గా క్లీన్గా ఉండాలి సైకలాజికల్గా ఎలా ఉండాలంటే ఇతను మనకి చాకరీ చేస్తున్నట్టున్నాడే మనం ఇక్కడ ఉండేదంతా ఓ నెల ఉంటాం ఇంకో నెల ఉండం మన జీవితం మన శక్తి ఎంత మన సారం ఎంత మన వల్ల అతనికి ఒక బ్లెస్సింగ్ అవ్వాలి అరే స్వామీజీ మనకి బ్లెస్సింగ్ అనేలాగా వాళ్ళకు ఉండాలి కానీ అరే ఈయన ఊరు వెళ్తున్నాడు పోలనే కొంత పని తప్పిందన్నట్టుగా ఉండకూడదు కాబట్టి ఎనీ రిలేషన్షిప్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ వర్క్ ఫ్రమ్ అదర్స్ బట్ ఎక్స్ప్లాయిడ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్ప్లాయిడ్ చేయకూడదు ఈ మాట వాళ్ళకి చెప్పకూడదు అయితే వాళ్ళు చెప్పిన మాట వినరు ఈ మాట చెప్పేస్తే వాళ్ళు చెప్పిన మాట వింటరు కానీ మన మనస్సులో క్లీన్గా ఉండాలి ఎందుకంటే మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అంటే మీరు భేద దృష్టికి ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థం లేకుండా సర్వీస్ చేస్తున్నారు అంటే మీరు అప్పుడే ప్రేమ ప్రవాహంలో పడ్డారు అదే అభేదం అంటే లవ్ అండ్ సర్వీస్ ఆర్ ది అవుట్కమ్ ఆఫ్ ద విషన్ ఆఫ్ వన్నెస్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ది డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద థింకింగ్ ఆఫ్ డివిజన్ కాబట్టి ఇంత మౌలికమైన భేదము మన దృష్టికోణంలో ఉంటుంది కాబట్టి సర్వమునందు ఈశ్వరుణ్ణి చూచుట అనేది చాలా గొప్ప విషయం అదేమి సామాన్యమైన మాట కాదు కనుక సహస్రపాత్ సకల ప్రాణులలో ఉండే ప్రాణశక్తి కూడా ఆ ఈశ్వరుడే విజ్ఞానశక్తి ఈశ్వరుడే సహస్రశీర్ష సహస్రాక్ష సహస్రపాత్ సహా భూమిం విశ్వతో వృత్వా దశాంగులం అత్యతిష్టత చాలా చక్కగా చెప్పారు పోయిటిక్గా చెప్తారు ఉపనిషత్తుల్లో ఎప్పుడు కూడా సో ఇప్పుడు మీరేమన్నారు పరబ్రహ్మయే జగత్తుగా ప్రకటమైనడు అన్నారు అసమానం అన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఓ వంద సార్లు వెయ్యి సార్లు అన్నారు మంచిది వై అప్రిషియేట్ ది ఎంఫిస్ జగత్తు ఫైనైటా కాదా జగత్తు ఈజ్ ఇట్ లిమిటెడ్ ఆర్ నాట్ దీంట్లో రెండు ఒపీనియన్స్ ఉన్నాయి మోడర్న్ కాస్మాలజిస్టుల్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది ఏమన్నారంటే జగత్ ఇలా ఉంటుందన్నారు ఇప్పుడు ఇది ఫైనైటే కదా ఫైనైటే జగత్తు ఇట్ హ్యాజ్ ఏ బౌండరీ బౌండరీస్ని డిఫైన్ చేసే ప్రయత్నం కూడా చేశారు కాస్మాలజిస్టులు జగత్తు యొక్క బౌండరీ ఏదో బిలియన్ బిలియన్ లైట్ ఇయర్స్ అవే ఉంది మొత్తానికి ఎక్కడో అక్కడ ఉంది చాలా ఆ ఫిగర్స్ బుద్ధికి అందవు ఫైనైట్ అన్నారు ఇంకో కొంతమంది అన్నారు ఇది ఎక్స్పాండింగ్ అని కూడా కనుక్కున్నారు ఎక్స్పాండ్ అవుతున్నమాట వాస్తవే బట్ స్టిల్ ఫైనైట్ అని చేతని ఈ బుడగతో పోల్చారు మీరు బుడగను ఊదుతూ ఉంటే ఎక్స్పాండ్ అవుతుంది కదా అలా పోల్చారు బట్ స్టిల్ ఫైనైట్ ఎంత ఎక్స్పాండ్ అయినా ఫైనైటే ఇంకో కొంతమంది ఏమన్నారంటే జగత్ ఈజ్ ఓపెన్ అన్నారు ఇట్ ఈజ్ ఎ క్లోజ్డ్ యూనివర్స్ జగత్ ఈజ్ ఓపెన్ ఓపెన్ అంటే ఏమిటి ఇలా ఉంటుంది యూనివర్స్ అలా ఉంటుంది ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్ దర్ ఈజ్ నో దీంట్లో క్లోజింగ్ ఏముంది ఇక్కడికి ఇది ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్ దర్ సైడ్ ఇట్ ఈజ్ ఓపెన్ దట్ సైడ్ ఓపెన్ దన్ ఆల్ సైడ్స్ ఇట్ ఈజ్ ఓపెన్ ఆల్ ది ఎయిట్ డైరెక్షన్స్ ఇట్ ఈజ్ ఓపెన్ అండ్ సో జగత్ ఎక్కడ అంతమైందంటే దేర్ ఇస్ నో ఎండ్ ఇటు ఎండ్ లేదు అటు ఎండ్ లేదు ఎయిట్ డైరెక్షన్స్లో ఎక్కడ ఎండ్ లేదు ఇలా ఓపెన్గా ఉంటుంది జగత్ అన్నారు మన వేదాంతుల యొక్క దృష్టికోణం ఇది కాదు ఇది మోడర్న్ కాస్మాలజిస్టులు కూడా ఎవడో కొంతమంది మీకు థీరీలో అన్ని రకాలు చెప్తూ ఉంటారు చెప్పినా మోస్ట్ ఆఫ్ దెమ్ అగ్రీ దట్ దిస్ ఈజ్ ది యూనివర్స్ యూనివర్స్ ఈజ్ ఫైనట్ ఏమండి యూనివర్స్ రూపంగా ఉన్నది ఎవడు దేవుడు ఉన్నాడు మరి యూనివర్స్ ఫైనైట్ అయితే దేవుడు ఏమవుతాడు ఫైనైట్ అయిపోతాడు పరిచ్ఛిన్నుడు అయిపోతాడు అంటే మీరు చేసిన మౌలికమైన ప్రతిపాదనకి భంగం కలిగింది ఏమిటి ఈశ్వరుడికి ఎట్టి పరిచ్ఛేదములు లేవు ఏ హద్దులు సీమలు లేవు పూర్ణుడైనా అని అని ఇప్పుడేమంటున్నారు జగత్తెంతంలో ఈశ్వరుడు అంతే ఉన్నాడు జగత్తు పరిచ్ఛిన్నం కనుక ఈశ్వరుడు కూడా పరిచ్ఛిన్నమే నో అలా కాదు జగద్రూపంగా ఈశ్వరుడు ప్రకటమైన మాట వాస్తవమే కానీ జగత్ ఎంతుందో ఆయన అంత ఉన్నాడు అంతేకాదయా జగత్తుకి పైన కూడా ఉన్నాడు జగత్తుకి పైన ఉన్నాడంటే ఎంత పైన ఉన్నాడంటావు వేసుకో ఓ పది అంగుళాలు వేసుకో జగత్తుకి పైన కూడా ఇంకా జగత్తు నెత్తి మీద కూడా ఉన్నాడని అభిప్రాయం ఓ పది అంగుళాలు వేసుకో అత్యతిష్ట దశాంగులం పదంగుళాలు పద అంగుళాలు అంటే అదుగో మళ్ళీ పదంగుళాలు కాబట్టి పదంగుళాలు జగత్తు ప్లస్ పదంగుళాలు మళ్ళీ ఫైనయిట్ అని అనకూడదు ఎందుకంటే స్పేస్ అండ్ మెషర్ మెషర్ అన్నది స్పేస్లో ఉంటుంది పదంగుళాలు ఉంటే మెషర్ కదా అది స్పేస్లో భాగంగా ఉంటుంది కాబట్టి పదంగుళాలు మాట జగత్తు లోపల ఉంటుంది కానీ జగత్తు బయట ఏమీ ఉండదు అసలు దెర్ ఈజ్ నో అవుట్సైడ్ ది వరల్డ్ బికాజ్ స్పేస్ ఈజ్ విత్ ఇన్ ది యూనివర్స్ ఔట్సైడ్ అన్నది స్పేస్ యొక్క లక్షణం కాబట్టి వితౌట్ దౌట్సైడ్ ది వర్ల్డ్ దెర్ ఇస్ నో స్పేస్ దెర్ ఫార్ దెర్ ఇస్ నో అవుట్ సైడ్ అండ్ దెర్ ఫార్ దెర్ ఇస్ నో మెషర్ కాబట్టి పదంగుళాలన్న అభిప్రాయం ఏంటంటే ఇమ్మేషరబుల్ అనర్థం ఇమ్మేషరబుల్ మెషర్ లేనటువంటి ఒక ఈశ్వరీయ తత్వాన్ని జగత్తు కంటే కూడా ఎక్కువగా ఈశ్వరుడు అధికంగా ఉన్నాడు జగత్ ఎంతో అంతేకాదు అని చెప్పడం కోసం పోయిటిక్గా లక్షణావృత్తితోటి పదంగుళాలని చెప్పారు తప్పిస్తే ఖచ్చితంగా పదంగుళాలని లెక్క వేసుకోకూడదు అలా వేసుకోకూడదు ఈ మంత్రాల్లో అదొకటి గమనించదగ్గదు ప్రతీది కరెక్ట్గా తెలుసుకోవాలి పదంగుళాలే అని అన్నట్లయితే చాలా అసందర్భంగా తయారు తర్వాత ఇక్కడ ఈయన ఇంకో మాట రాశారు ఇప్పుడు మనం విగ్రహ రూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం కదా ఈ విగ్రహారాధనకి మూలమేది అన్నట్లయితే పురుష సూక్తం మూలము అని ఉన్నారు ఈయనంటున్నారు అదేం కాదు అంటున్నారు పురుష సూక్తాన్ని మూలం చెప్పడానికి వీరు లేదు మూలం ఇంకేదో ఉంది పురాణంలో ఏదో ఉంటుంది ఒక రూపాన్ని ధ్యానం చేయటానికి రికమెండ్ చేశారు ఇప్పుడు శివ నమశివాయ మంత్రం ఉన్నది ఆ మంత్రానికి ధ్యానం ఒకటి ఉంటుంది ఏం ధ్యానం చేయాలి శివుణ్ణి ధ్యానం చేయాలి శివ మంత్రం కాబట్టి శివుడు ఎలా ఉంటాడు అంటే ఆయన నీలగ్రి ఓ విలోహిత ఉంటాడు రక్తవర్ణంగా ఉంటాడు లేకపోతే తెల్లగా ఉంటాడు ఎందుకు తెల్లగా ఎందుకున్నాడు అండి పెట్టుకున్నాడు విభూతి పెట్టుకున్నాడు ఎందుకు విభూతి ఎందుకు పెట్టుకున్నాడు అంటే చూడండి సర్వము ప్రళయం అయిపోతే మిగిలి తత్వంలో సకల భేదాలు కూడా అవన్నీ కూడా ఉపమర్దితం అయిపోతాయి పచ్చడి చేసినట్టు మీరు పచ్చడి చేసేస్తే దీంట్లో గోంగూర పచ్చడి చేశారనుకోండి ఇది గోంగూర ఇది మిరపకాయలు ఇది ఆవాలు ఇది పెసలు ఇది మిగులు ఇవే ఉండవు అంత ఉపమర్దితం అయిపోతుంది ఆ అంతా కూడా నలిగిపోతుంది అదేవిధంగా ఈ పంచభూతములు ఈ భేదం ఏమీ లేదు భూతములు పంచభూతములతో నిర్మాణమైన భౌతిక ప్రపంచము ఈ భేదాలు ఏం లేవు కూడా బూడిదైపోయి ఆయన బూడిదని తన ఒంటి మీద రాసేసుకున్నాడు అని అలా చెప్పారు ధ్యానం కోసం రూపాన్ని చెప్పారు తప్పిస్తే అదేదో యథార్థంగా అలాగ రూపం అక్కడ నిలబడుందని ఆ రూపానికి విరాట్ రూపమే మూలమని ఈ రకమైన వర్ణన సరికాదు దీనికి దానికి ముడి పెట్టడం సరికాదు అని రాసుకున్నారు ఆయన విచ్ ఈస్ వెరీ ట్రూ ఆయన ఈ పురుష సూక్తము అనే బ్రహ్మమునకు రూపమున్నదని చెప్పి తన్మూలమున విగ్రహారాధనము కరణీయమని సాధించుటకు ఉపయోగించుచున్నారు అది సరికాదు విరాట్ పురుష రూపము ఆలంకారికమే కానీ వాస్తవము కాదనియు విరాట్ పురుషుడు మానసిక పురుషుడనియు గ్రహించవలను అని రాస్తారు చాలా పెద్ద పండితులు సో కానీ ఆయన విమర్శ ఇప్పుడు ఆయన విమర్శే కాదు నేను చెప్పే పాఠం మాత్రం ఆధునిక కాలంలో నడిచే అనేక ప్రక్రియలకు అనుకూలంగా ఉండదు దానికి మనం ఏం చేస్తాం సో ఉన్న శాస్త్రాన్ని చెప్పి ప్రయత్నం చేస్తాం కానీ ఉళ్ళో వాళ్ళందరినీ సంతోషపెట్టాలంటే అది ఎక్కడ కుదురుతుంది అది ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాప్ ఒకళ్ళు ఒక బర్ర బర్ర ఇది ఇది ఎనుబోతు ఎనుబోతు అంటారు చూడండి మహిషం మహిషాన్ని ముక్కుతాడు పట్టుకులు అక్కెళ్తున్నారు పది మంది యువకులు మహిషాన్ని ఎనుబోతు నేను నేను నా కంటబడింది నేను ఆత్మన్న వాళ్ళు నా వేషం అది చూసి ఏమిటో ఇంకెవడో అప్పు అంటున్నాడు ఏదైనా చెప్తాడేమో అని ఆగారు ఏదో కొంత క్యూరియాసిటీ బేసిస్ మీద ఆగారు నేనన్నాను దాన్ని ముక్కు తాడు పట్టుకులు అగుతావేమా నువ్వు దానికి నొక్తి కలుగుతుంది కదా నువ్వు యువకుడు దృఢంగా ఉన్నావు దాని మెడలో తాడు పట్టుకులు ఆగాలి కానీ ముక్కు తాడు పట్టుకులు అలా లాగితే దాని మనస్సు చాలా నొక్కి కలుగుతుంది తప్పు కదా అని అంటే అదేమో రాదు అంటే పోనీ ఇప్పుడు దాన్ని లాక్కెళ్ళాల్సిన పని వచ్చిందనికంటే ఇప్పుడు దేవుడు ఊరేగింపు అంటాడు దేవుడు ఊరేగింపు విడుమోహం ఎచ్చా దీన్ని ముక్కుదాడు పట్టు లాగేస్తున్నాడు అది చాలా నొప్పితోటి పరిగెత్తగెళ్తోంది దేవుడు ఊరేగింపు అంటాడు దేవుడు ఊరేగింపు అంటే ఇప్పుడు దేవి విగ్రహం దీని మీ పెట్టి ఊరేగించాలంట అదేమిటి విగ్రహం దీనిమీ పెట్టడం ఎందుకంటే నీకు తెలియదయా పంతులో దేవికి వాహనం అనేదో చెప్తాడు నేనంటాను మరి దేవికి వాహనం అయితే నువ్వు కొలవాలి కానీ దాన్ని హింసిస్తే ఎలాగ్రా అని నేనంటా అంటే తెలియదు నీకు తెలియదు పంతులోనూ వెళ్ళగదు కానీ వాళ్ళు నన్ను పక్కకి తోసేసి వాళ్ళు తీసుకు తగ్గదు నేను అంతకంటే నేను మాత్రం ఏం చేయగలుగుతాను నేనేం దెబ్బలాడతానా ఏమన్నా అసలు ఇంత ఇంత ఎక్కువ నాకుండే బిడియానికి ఇదే ఎక్కువ కాబట్టి మనం చెప్పే మాటలకి లోకంలో అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి వాడు ఏమనుకుంటాడంటే అది మన దేవుడికి నేను సేవ చేస్తున్నాను అనుకుంటాడు పశువుకి హింస కలిగిస్తున్నానని తోచను కూడా తోచదు మనం చెప్పి పాఠాలకి దానికి సంబంధమే ఉండదు ఒకప్పు వాళ్ళంటే చదువు సంచాల లేనివాడు అలా ఉన్నాడు అనుకోవచ్చు ఒకప్పుడు మేము వేద వల్లించే ఉన్నవాళ్ళు కూడా అలాగంటి అజ్ఞానం కాకపోయినా ఇంకోరు కొంచెం మోర్ సోఫిస్టికేటెడ్ అసందర్భ ప్రసంగాలు ఇంకో వాళ్ళు చేస్తారు పదంగుళాలంటే నిజంగా పదంగుళాలని అత్యధిష్ట అన్నారు కాబట్టి ఈ విగ్రహం కంటే మిగతా విగ్రహం కనీసం పదంగుళాలైనా తక్కువ ఉండాలి అని ఒక ఆయన నాకు శాస్త్రం చెప్పారు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం కంటే తక్కువ ఉండాలి సైజు అదే సైజు ఉండకూడదు ఎందుకంటే ఆయన అత్యధిష్ట దశాంగులం అండి కనీసం పదాంగులాలు ఎక్కువ ఉండాలండి అని పురుషు పురుష సూక్తంతో అర్చిస్తారుగా వెంకటేశ్వర స్వామిని పురుష సూక్తంతో అర్చిస్తారా రుద్రాధ్యాయంతో అర్చిస్తారా మీకేంది అర్థమైంది రుద్రాధ్యాయం దరిద్రాములు రాదురండి పురుష సూక్తంతో చర్చిస్తారా రుద్రాధ్యాయం ఉచ్చరించడానికి వీరు లేదు ఒకసారి రాము పట్టాభిషేకం అవుతోంది రాముడికి అభిషేకం చేస్తుంటే నేను నమస్సోమాయచ రుద్రాయచను మొదలుపెట్టాను మొదలుపెడితే ఆయన ఆగండి ఆగండి మీరు అది ఇలాగంటే తీసుకురాకండి ఎక్కడికన్నారు నేనన్నా నేను మొదలుపెట్టింది ఆపీ లేదండి అని నేను ఫినిష్ చేశాను ఫినిష్ చేయడం ఎంతసేపు పడుతుంది కనువాకంగా మొత్తం రుద్రాధ్యాయం కాదుగా అది ఇక్కడ సందర్భం కాదని చెప్పారు నాకే కాబట్టి రుద్రాధ్యాయంతో చేరు పురుష సూక్తంతో చేస్తారు ఆయన అత్యతిష్ట దశాంగులం అనేప్పటికీ అలా పదంగు సో అలా ఉంటుంది అలా కాదంటున్నాడు బాబా ఇలా ఇదేవి కాదండి ఇదంతా కూడా మానసికమైన ఉపాసన దీన్ని మీరు అలాగే అట్టి మీరు వేరే ఉపాస ఆరాధనలోవి చేసుకోవాలంటే దానికి కావాల్సిన వ్యవస్థలు వేరే ఉన్నాయి దేని వ్యవస్థని దాన్ని మనం చెడగొట్టకూడదు వివేకము అంటారు స్థితిలో దాన్ని అట్టి పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం వాడకూడదు దేనికి దాన్ని అట్టు పెట్టాలి సో ఇప్పుడు అగరబత్తి ఉందనుకోండి దేవుడికి వెలిగించే అగరబత్తి వేరే ఉండాలి మనం బెడ్రూమ్లో అగరబత్తి పెట్టుకుంటామంటే అది వేరే ఉండాలి దేనికి దానికి ఉండాలి దీని నుంచి ఇటు అటు నుంచి ఇటు కలగా పలగం చేయకూడదు ఏమో దృష్టాంతం ఏదో చెప్పాను వాటెవర్ కనుక ఇది మానసికమని మనం గ్రహించాలి సరే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సహా భూమిం విశ్వతో వృత్వ ఆయన ఈ జగత్తుని భూమిని మనం భూమి మీద ఉన్నాం మనం భూమిని భూమి చుట్టూ ఉన్నటువంటి ఆకాశము అంతరిక్షలోకము స్వర్లోకము ఈ మొత్తం బ్రహ్మాండాన్నంతా కూడా చుట్టేసేడండి తనే ఆవేశించేసి చుట్టేసాడు ఇంకేం మిగలేదు ఇదంతా కవర్ చేసేసాడు అంటే తనే ఈ రూపంగా తనే ఆవేశించేశాడు క్రియాశక్తితోటి అదే ప్రాణశక్తితోటి విజ్ఞాన శక్తితోటి తనే ఆవేశించేసేడు ఇంకేం మిగలేదు కానీ ఆయన మిగిలేడు ఇదంతా మిగలలేదు కదా అని ఆయన మిగిలలేదనుకున్నాడు ఆయన మిగిలాడు బికాస్ హీ అవుట్ రీచెస్ ది యూనివర్స్ హీ స్టాండ్స్ మోర్ దాన్ ది యూనివర్స్ అంటే దాని అర్థం ఏంటంటే దీనికంటే ఇంకొంచెం పొడుగ్గా ఉన్నాడని కాదు యూనివర్స్ యొక్క లిమిటేషన్స్ మాత్రం ఈశ్వరునకు వర్తించవు దీనే ఇమ్మనెంట్ అండ్ ట్రాన్సెండెంట్ అని అంటారు అది ఆ వాక్యం ఏది సభూమిం విశ్వతో వృత్వా అంటే గాడ్ ఈజ్ ఇమ్మనెంట్ కదండి పార్ట్ అండ్ పర్సన్ ఆఫ్ దినివర్స్ లాార్డ్ ఈజ్ ఇమనెంట్ టు దినివర్స్ అత్యతిష్ట దశాంగులం యట్ లాార్డ్ ఈజ్ ట్రాన్సెండెంట్ అనర్థం ఇమనంట్ అండ్ రెండవ ఋక్ పురుష ఏదగంభూత భవ్యం ఉతామృతత్వేషానెనాతిరోహతి అవండి మరి సర్వమును ఆయనయే వ్యాపించేసి ఉంటే ఈ సర్వము ఎవరవుతుంది ఏదవుతుంది ఇదం సర్వం పురుష ఏవా అపరమేశ్వరుడే ఇదం సర్వం అంటే వర్తమాన కాలంలో ఉన్న సర్వమే కాదు యచ్చయద్భూతం గడచిపోయిన కాలంలో ఉన్న సర్వము ఆ పరమేశ్వరుడే యచ్చ భవ్యం రాబోయే కాలంలో ఉండే సర్వం ఉండబోయే సర్వము కూడా ఆ పరమేశ్వరుడు ఇదం సర్వం వర్తమానం యద్భూతం యచ్చ భవ్యం భవ్యం అంటే భావి అలాగా మనకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏ జగత్తు వివిధ రూపాలలో ఉన్నదో అదంతా కూడా ఈశ్వరుడే అంటే కాలరూ కాలము కూడా ఈశ్వరుడే వండర్ఫుల్ మంచిది చూడండి మీకు అది ఇలాగ విడతీసి చెప్పేస్తే దాంట్లో కష్టమే ఉండదు చాలా సరళంగానే ఉంటుంది ఉత అమృతత్వ ఈశానహ ఉత అంటే మరియు అండ ఎక్కడైనా ఉత వచ్చిందంటే అండ్ అనర్థం సంస్కృతం ఉత ఇప్పుడు ఈ జగత్తుందండి ఈ జగత్తు నిరంతరంగా పరివర్తన చెందేస్తూ ఉంటుంది ఏది స్థిరం కాదు భూతంలో ఉన్నది ఇప్పుడు లేదు ఇప్పుడున్నది భవిష్యత్తులో ఉండదు ఇటువంటి జగత్తుకి అంటే మరణశీలమైన జగత్తుని ఆయన తన నుంచి వెలయింపజేసినాడు కాబట్టి ఈయన కూడా మరణశీలుడే ఏమే మరణశీలమైన నశించే స్వభావం కలిగిన జగత్తును తన నుంచి ప్రకటింపజేస్తే ఇది ఎలాగంటే కొంత ఇంగు మూటగట్టిన గుడ్డలాగా ఆ వాసన ఆ గుడ్డకు సో ఆరు మాసాలు కలిసి వారు వీరవుతారు ఆ సంస్కారాలు అలా ఉంటాయి అదేవిధంగా అలా జగద్రూపంగా అలా ఉంటున్నాడు భూతకాలము జగద్రూపంలో ఆయనే ఉన్నాడు ఇప్పుడు ఆయనే ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఆయనే ఉంటాడంటే ఈ జగత్తు యొక్క కొన్ని లక్షణాలు ఆయనకి అంటుకోకుండా ఉంటాయా ఏమిటి ఒక లక్షణం ఏమిటి చెప్పండి ఏముంది మరణమే జగత్తు యొక్క లక్షణము అదేమన్నా ఆయనకి అంటుకుంటుందా నో అమృతత్వస్య ఈశానహన్ హీస్ ది ఓవర్ లార్డ్ ఈశానహ ఆఫ్ వాట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అమృతత్వ ఈశాన సో ప్రభువు కాబట్టి మోక్ష ప్రభువు ఆయన ముకుంద అని పేరు నారాయణుడికి ముకుంద అంటే ముకుం దాతి ఇది ముకుందకుం మోక్షం దాతి ఇచ్చువాడు ఆయన మోక్షాన్ని ఇస్తాడు మోక్షాన్ని ఎందుకు ఇస్తాడండి ఎందుకంటే ఆయన దగ్గర ఉండదు ఆయన ఆయన అమృత స్వరూపుడు వినాశము లేకపోవట ఆయన స్వరూపం అంటే వినాశము లేకపోవటం అంటే దేశకాల పరిచ్ఛేదము లేవు అని అర్థం ఒక దేశానికి పరిచ్ఛున్నుడైతే తప్పనిసరిగా కాల పరిచ్ఛున్నుడైపోతాడు కాబట్టి దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన తత్వం కనుక ఈశ్వరుడు ఆయన్ని అడిగితే ఆయన ఏమి ఇస్తాడు తన తన దగ్గర ఉన్నది ఇస్తాడు తానే ఉన్నది ఇస్తాడు తాను తానై ఉన్నది ఏమిటి సో నన్ను అడుగుతూ ఉంటారు జాతకం చెప్పండి అంటారు నాకు తెలియదే అంటాను నేను నాకు తెలిస్తే చెప్పేస్తాను నాకు తెలీదు ఫిఫా వరల్డ్ కప్ స్కోర్ ఏదైనా అడుగు చెప్తా జాతకం చెప్పమంటే నేనేం చెప్తాను అది ఈ దేవుటి స్వామిని అలాంటివి అడగచ్చా అని జనం అది అడగరు ఏది తెలుసో అది అడగరరు నాకు తెలుసు అంతే ఫిఫా నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం సో ఐ నో ఇట్ వై ఐ నో ఇట్ ఐ నో ఇట్ తెసా సో అది అడిగితే చెప్తా అంతేగాని నువ్వేమో జాతకం చెప్పు ఏ గ్రహం ఎక్కడుందో చెప్పుంటే నాకు తెలియదు నేను అసలు ఏ గ్రహం ఎక్కడుందో పట్టించుకుని ఎప్పుడు పట్టించుకున్నానో కూడా గుర్తులేదు నాకు నిజంగా ఏ గ్రహం ఎప్పుడు ఎక్కడుంది అనేది కూడా నాకు గుర్తులేదు ఇంకా ఒకసారి నా లక్షణం అలా ఉంటుంది ఒకసారి పృష్ఠతో కృత్వా అన్నామంటే ఇంకా మనకి సంబంధం లేదన్నా ఉంటే ఇంక సంబంధం లేదంటే నో లుకింగ్ బ్యాక్ ఓవర్ డన్ విత్ ఇట్ ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళి పని నన్ను అడిగితే నేనేం చెప్తాను ఎవరి దగ్గర ఉండదు వాడిస్తాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ధనం ఇవ్వడా అంటే ఆయన కంగు తింటాడు ఏమిటి వీడికి నా దగ్గర ఉన్న ఆ మృతత్వాన్ని అడగకుండా వీడు ధనం ఇవ్వమంటాడు ధనం నశించేది కదా నశించేది ఎందుకు వీడికి నశించేది నా స్వరూపం కాదు నాతో సంబంధం లేనిది నశించనిది కావాలని అడిగితే ఆనందంగా ఇస్తాడే కానీ వీడికి నశించేదే కావాలి ఇది దురదృష్టకరమైన పరిస్థితి అంచేతనే కామనలు వద్దు కాబట్టి అమృతత్వస్య ఈశాన ఈశ్వరుడు మోక్షానికి ప్రభువు ఆయన మోక్షస్వరూపుడు కనుక దేశకాలములకు అతీతంగా వెళ్ళిపోవాలంటే అదే మోక్షం అంటే ఆయన దేశకాలములకు అతీతమైన స్థితిలో కూర్చొని ఉన్నాడు నాకు చేయి అందివంటే చేయి అందిస్తే కాబట్టి ఆయన మోక్షస్వామి ఉత అమృతత్వ ఈశాన ఓకే మంచిది మోక్షస్వామి సరే యత్ అన్నేన అతిరోహతి సో అన్నేనా అన్నేనా అతిరోహతి ఓకే ఆయన మోక్షప్రభువైతే తన మోక్షస్వరూపాన్ని అంటే దేశకాలములకు అతీతమైన స్వరూపాన్ని విడిచిపెట్టి ఈ జగత్తు రూపంగా అంకురించటానికి హేతువేమి రోహ రోహ అంటే అంకురించటం సో ఆయన మోక్షస్వామి అన్నావు కదా మోక్షస్వామి అయినప్పుడు దేశకాలంలోకి అతీతమైన తత్వంగా నిలుచుంటే పోలేదా మళ్ళీ జగద్రూపంగా ఆయనే అంకురించాడు హిరణ్య గర్భుణ్ణి అంకురం అని వర్ణిస్తారు హిరణ్యగర్భ అంకుర అని మీరు ముండకోపనిషద్ భాష్యంలో ఉంది హిరణ్యగర్భుడు అంకురం మొదట అంకురం హిరణ్యగర్భ సమవర్త అగ్రే బ్రహ్మ నుంచి విత్తనం నుంచి ఏది ప్రకటమవుతుంది అంకురం ప్రకటమవుతుంది హిరణ్యగర్భుడు అంకురం ఆ రకంగా నువ్వు ఎందుకు అంకురించినట్టు నీ స్వరూపంలో నువ్వు ఉంటే పోలేదు కదా అంటే చూడు ఈ జీవుల యొక్క ప్రాణ ఈ జీవుల యొక్క కర్మఫల ఉపభోగము కొరకై ఈశ్వరుడు జగద్రూపంగా అంకురించినాడు ఈ జీవులు ఆయన ఉన్నారు ప్రళయంలో జీవులందరూ ఈశ్వరుని విలీనమై ఉన్నారు ఈ ఈ విషం ఒకటి మనకి అర్థం చేసుకోవాలి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మళ్ళీ ఆయన ఎప్పటికప్పటికి కొత్త అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎలా చెప్తా చూడండి మీరు డ్రమాటిక్గా ఉందని అనుకోద్దు బట్ దట్ ఈస్ హైట్ ఈస్ సూర్యుడు ఎందుకు ఉదయించాడు అని మీరు వేదిక్ విషయంలో ప్రశ్న అడిగితే ఆ సూర్యుడు ఉదయిస్తే కానీ మనందరం మన కర్మఫలాలని ఉపభోగించడానికి అవకాశం ఉండదు తెల్లారాలు నిద్ర లేచి కర్మఫలాన్ని అనుభవించాలి సుఖం అనుభవించాలి దుఃఖం అనుభవించాలి ఆ కర్మఫలములన్నీ కూడా వాసనారూపంగా అక్కడ కూర్చొని ఉన్నాయి అవన్నీ మేనిఫెస్ట్ కావాలి మనం సుఖ దుఃఖాల అనుభవం మనకు వచ్చి తీరాలి సుఖ దుఃఖాలు మనకి రావాలంటే సూర్యుడు ఉదయించాలి గాలి వేచాలి ఇవన్నీ జరగాలి సూర్యుడు ఉదయించడం మానేసాడు అనుకోండి సకల ప్రాణులు కూడా స్తబ్ధగా పడి ఉంటాయి అప్పుడు వాటికి నిద్ర నుంచి బయటికి రావడం అనేది ఉండదు అసలు చలనం అనేది లేకుండా అప్పుడు వాటి యొక్క కర్మఫల ఉపభోగం అనేది జరగదు కాబట్టి ఈ కాలము ఎందుకు ప్రవహిస్తోంది అంటే ప్రాణుల కర్మఫల ఉపభోగము కొరకు ఈ జగత్తు పంచభూతాలు ఎందుకు తమ తమ కర్తవ్యాలని చేస్తున్నాయి ప్రాణుల కర్మఫల ఉపభోగము కొరకు భగవంతుడు జగద్ూపంగా ఎందుకు ప్రకటమయ్యాడు ఆయన కడుపులో ఉండే ప్రాణుల యొక్క కర్మఫల ఉపభోగానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరే జగత్తు అందుకోసం ఆయన తన స్వరూపమును అతిక్రమించి దాటి తన యొక్క మోక్షస్వరూపాన్ని అమృతస్వరూపాన్ని దాటి ఈ మరణశీలమైన జగద్రూపంగా అంకురించినాడు దేని నిమిత్తంగా అంకురించేడు అంటే అంటే భోగం ప్రాణుల కర్మఫల భోగము నిమిత్తముగా నిమిత్తవార్థంలో తృతీయ విభక్తి ఆ నిమిత్తంగా ఆయన తన మోక్షస్వరూపాన్ని అతిక్రమించి జగద్రూపంగా అంకురించినాడు ఏతవానస్ మహిమా అతో జాయాగు పూరుషాదో విశ్వాభూత్యామృతం దివీ ఈశ్వరును యొక్క మహిమా అస మహిమాన్ యొక్క మహిమా ఇంతటిది ఇంతటిది అంటే ఈ జగత్ ఎంత విస్తారంగా ఉన్నదో ఎంత కాంప్లెక్స్గా ఎంత గొప్పగా అద్భుతంగా ఉన్నదో ఇదంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క మహిమే ఇక్కడ వాక్యాలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇప్పుడు మెజీషియన్ ఉంటాడు మెజీషియన్ ఒక స్టేజ్ మీద ఒక గంట సేపు షో ఇస్తాడు షో ఇస్తే అదంతా కూడా అతని మహిమే ఆ గంట షో కూడా అతని మహిమే అయితే అతడు అంతేనా అంతకంటే గొప్పవాడా అంతకంటే గొప్పవాడండి గంట నరసేపు ఉపన్యాసం చెప్పామనుకోండి చెప్పేమంటే అర్థమైతే ఇంక వాడికి వచ్చిందంతా అయిపోయింది ఇంకేం లేదనా ఇంకేం రాదనా ఎంత అద్భుతంగా చెప్పారు బాగా చెప్పారు కానీ ఆయనకు వచ్చిందంతా అయిపోయింది ఇంక మళ్ళీ వారం పిలవక్కర్లేదని అలా ఉండదుగా అది మూడు నాడు ఎంత చెప్పారో అంతకంటే దిట్ట అత జయా పూరుష పురుష అన్న పూరుషన్న ఒకటే దీర్ఘం వస్తుంది జ్యాయాన్న చ సంధిలో జ్యాయాశ్చా వస్తుంది షా ఎప్పుడైతే వచ్చిందో అనుస్వార గుమ్ అవుతుంది అది వైదిక ప్రక్రియ గుమ్ అవుతుంది అనుస్వార అంటే స్వన్న పక్కన షా ఉంటే గుమ్ వస్తుంది జ్యాయా గు అయింది ఆఖరికది ఆ గూ విషయం అలాంటి పెట్టే చ జ్యాయాన్ పెద్దవాడు ఇంత మహిమ మన ముందు ఉన్నది ఇంత మహిమ ఈశ్వరుడి మహిమే కానీ ఆయన మాత్రం దీనికంటే అత దీనికంటే ఆ పురుషుడు ఆ పూర్ణ పరమాత్మ జ్యాయాన్ గొప్పవాడు అయి ఇంతకుముందు చెప్పారు కదా అంటే చెప్పిందే చెప్తారు మంత్రా జామిత నాస్తి భాష్యంలో చూశారు కదా మంత్రాలకి జామ్యత ఉండదు బ్రాహ్మణంలో చెప్పింది చెప్పరు బ్రాహ్మణంలో విధి వాక్యాల్లో అగ్నిహోత్రం జ్యోహోతి అగ్నిహోత్రం జ్యోతి అగ్నిహోత్రం అలా ఉండదు అగ్నిహోత్రం జ్యోతి అని ఒక్కసారి ఉంటుంది అగ్నిహోత్ర హోమము చేయగలను ఒక్కసారి ఉంటుంది ఓ ఈశ్వర నీవు మోక్షమునిచ్చే ప్రభుడవు అని వంద సార్లు చెప్తారు చెప్పిందే చెప్తూ ఉంటాం స్తోత్రము మంత్రం దగ్గర రిపుటేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ మన నిజ జీవితంలో కూడా అదే ఉంటుంది ఇప్పుడు అయ్యా మీరు మహాదాతలండి మీ వంటి దాత మరొకటింత వరకు పుట్టలేదు అని ఆయన దాతుత్తరాన్ని వీడు పావు గంట పొడు పోగొడతాడు ఆయన వీడికో రూపాయల సంభావన ఇస్తాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే పోగడొచ్చు కానీ ఇంకా మళ్ళీ సంభావన ఆయనే ఇవ్వరు ఆయన ఇచ్చేదిదో ఇచ్చేశారు అంతే మీరు కావాలంటే పొగడొచ్చు కాబట్టి ఈ విధంగా ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్ మంత్రాల లక్షణం అలా ఉంటుంది కాబట్టి ఆయన మహిమ ఇంతే అని మీరు అనుకోవద్దు ఇంతకంటే గొప్పవాడు ఆయన నిజానికి ఎంత గొప్పవాడో చెప్పండి చూడండి పాద పాద అస్య విశ్వాభూతాన్ని ఈ సకల ప్రాణులు కూడా విశ్వభూతాన్ని విశ్వ అంటే సకలములైన ప్రాణులు భూతాన్ని లేకపోతే సకల జగత్తు పంచభూతము ఆయనకి ఒక పాదం వన్ ఫోర్త్ పాదం అంటే వన్ ఫోర్త్ అమ్మవై ఏమిటి ఇంత బ్రహ్మాండం ఆయనకి వన్ ఫోర్త अंटे इंका त्री फोर्ना आयन यस yes, त्रिपादा दिव अश्रिपा अश अंटे ईश्वर यादम आमृतम अव विनाशमी पाद विनाशमे कदमी दी पुका स्थिति मरण इधर विनाश विनाश कलगर कल्प गर्भ में उपड़ू कल प्रवाह में लंगि लड़े వినాశం పొందుతూ ఉంటుంది నిరంతరం కానీ ఈ మూడు పాదములు దీనికి అతీతంగా ఉండే మూడు పాదములు సరిగ్గా ఇదే మాట ఏదైతే దశాంగులం అని చెప్పిందే అ జియాగుచ అని చెప్పిందే అదే ఐడియా మళ్ళీ ఇంకో భాషలో చెప్తున్నారు ఆ మూడు పాదములు మాత్రం వినాశము లేనిది అవి ఎక్కడ ఉంటాయండి ఆ మూడు పాదాలు దివీ ద్యు అంటే ప్రకాశము దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన పరబ్రహ్మ చైతన్యంలో ఉంటాయి ఆ మూడు పాదాలు అంటే పరమేశ్వరుని యొక్క ప్రకట రూపము దేశకాల పరిచ్ఛేదములకు అంతర్ పరిచ్ఛేదములకు లోబడి ఉండే ఈ జగత్తు కాగా పరమేశ్వరుని యొక్క యథార్థ రూపము దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఆత్మ చైతన్యము ఆత్మ మాట అనలేదు అక్కడ నేనన్నాను చైతన్యం అంటే ఆత్మ ఇంక వేరే ఇంకోటి ఉండదు చైతన్యం అంటే ద్యు అంటే చైతన్యం సో అటువంటి ఆ తన స్వరూపమైన ఈశ్వరుడు చిద్రూపుడు చిద్ఘనుడు ఆ చిత్తునందు ఆయన యొక్క దేశకాలముల గతీత పైన మిగిలిన మూడు పాదములు నిలిచి ఉంటాయి మంచిది దివి దివి మూడు పాదములు ఉన్నాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఈశ్వరుడు ఫైనట్ అయిపోయాడు కదా ఒక పాదం ఒకటి ఇంటూ ఫోర్ అయ్యాడు ఇన్ఫినిట్ ఎక్కడయ్యాడు అవి అలా కాదు ఇక్కడ ఒకటి ఇంటూ ఫోర్ అని చెప్పడంలో అభిప్రాయం కాదు ఇన్ఫినిట్ అనే అభిప్రాయం దీనికంటే గొప్ప దశాంగులం ఎలా అయితే కేవలం పదంగుళాలనే మాట కాదు ఇన్ఫినిట్ అర్థం దానికి మోర్ దాన్ దిస్తనే అర్థమో అలాగే ఇక్కడ కూడా ఒక పాద భావనని చెప్పారు తప్పిస్తే దాన్ని ఫిక్స్ చేయడంలో అభిప్రాయం కాదు ఇది ఎలాగంటే ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయని చెప్పినట్టు అలాగే ఈశ్వరుడికి కూడా నాలుగు పాదాలు ఉన్నాయి అని చెప్పినట్టుగా చెప్పారు ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కలిపి ఒక్క పాదము అంటే ఒక రకమైన భక్తి భావన కలుగుతుంది అందుకోసం అలాగ పోయిటిక్గా చెప్పారు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు రేపు మళ్ళీ ఇదే క్లాస్ ఉంటుంది